ప్రార్థన చేస్తుంది పరిశుద్ధుర దేవ మీకు వందాలనైనా మహోన్నతురగు తండ్రి మీకే స్థలతాలైనా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే కలుగును గాక ప్రవ్వా ఈ యొక్క ఘర్షణ కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడి మీ యొక్క సన్నిధికి మమ్మల్ని మీ యొక్క వాక్యాన్ని ధ్యానించే సిద్ధపడుతున్నాం ప్రభావ మాతో మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి ప్రవ్వా మీకు అంగీకారంగా ఉండలాగిన ప్రవ్వ మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం మాలో ఇంకా ఏమైనా ఆస్కరమట్టి చూపించండి ప్రవ్వా దాన్ని ఒప్పుకొని మేము విడిచిపెట్టాలా మీ కృపలో మేము జీవించాలా అటువంటి పిడలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఆయన కొన్ని వారాల నుంచి ప్రవ్వ ఆ యొక్క ఐదవ బూరకు విషయాలు ధ్యానిస్తా ఉన్నాం ప్రవ్వా ఈ దినం ప్రవ్వా ఆరవ బూర తండ్రి మీ యొక్క సహాయం అనుగ్రహించండి ప్రవ్వ ఇది మా వలన కాదు ప్రవ్వా కేవలం మీ ద్వారానే ఇది సాధ్యం ప్రవ్వ మీ యొక్క పరిశుధాత్మ ద్వారా వీటిని మాకు బయలుపరచమని ప్రార్థిస్తున్నాం వీటిని గ్రహించలాగినా ప్రవ్వా మా యొక్క ఆత్మీయ నేత్రాలను విపమన ప్రార్థిస్తున్నాం వీటిని జాగ్రత్తగా చూడల పరిశీలించాలా స్వీకరించాలా అవును ప్రవ్వ దాన్ని మా జీవితంలో మేము అమలుపరచుకోవాలా మా విశ్వాసాన్ని మేము బలపరచుకోవాలా ప్రవ్వా అవును రజ వాక్యం తప్ప వేరే మార్గం లేదు మాకు మా విశ్వాసం బలపడాలా మా ప్రార్థనలకు జవాబు రావాలంటే ప్రవ్వా మీ వాక్యమే మూలంనైనా కాబట్టి అందులో నీ గ్రహించి పాటించలాగిన సేపడం మరి విశేషంగా అనేకులకు మేము ఇది ప్రకటించాల ప్రభావ అటువంటి మనసును మాకు అనుగ్రహించండి అటువంటి జీవితం మాకు అనుగ్రహించి మీరే మహిమానందమని ప్రార్థించినాం నేను ఇంకా రానైన వాళ్ళతో మీరు మాట్లాడండి అవును ప్రభా ఆటంకాలను తొలగించండి ఓ ప్రభావ మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని మహిమపరచేలాగా మీ యొక్క ఆత్మల లీనమాగులాగన సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి విషయంలో మీకు అంగీకారంగా మేము లాగా నడిపించి మీరే మహిమానందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ హలూయా ఈరోజు ఇరవై రెండవ తారీఖు జనవరి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం బ్యాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం ఆశ్చర్య ఆశ్చర్యకరంగా ఆరవ బూర ఆరంభించబోతుండగా ఆరవ బూర అంతా సంబంధించిన విషయాలు మనకి బయలుపరుస్తూ ఉంటుంది మనం ఉంటుంది కూడా బబులోను కాలమని ప్రతి క్యాలెండర్ సూచిస్తూ ఉంటుంది దాన్ని చూసినప్పుడల్లా బబులోను జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది ఎందుకంటే అది బబులను వాళ్ళ ద్వారా చేయబడిన క్యాలెండర్ కాబట్టి దాని చూసినప్పుడల్లా బబులోని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది తర్వాత మనం ధ్యానిస్తున్న ఆరవ బోరకు సంబంధించిన విషయాలు కూడా బబులోనికి సంబంధించినవి బబ్బులోను ఒకప్పుడు ఉండే కానీ ఈరోజు లేదు ప్రకృతి సహజంగా అంటే కళ్ళ కనిపించేది లేదు బబులోను కానీ ఒకప్పుడు సంవత్సరాల క్రితం ఉండే బబులోని దేశస్తులు ప్రపంచాన్ని కఠినంగా పరిపాలించరు గడగడలాడించరు వాళ్ళు ఏరీతి ఉండే సింహంలో తీసుకొచ్చి బోన్లు పెట్టుకొని వాటి ఎట్లా శిక్షించటం మనుషులని దేవునికి రాజుకు గాని రాజ్యానికి కానీ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని పోయి అందులో పడేసేవాడు దానివల్ల విషయంలో మనం చూస్తాం కదా ఆ సింహంలో గుహలో పడేస్తే అవి సింహాలు ఆకలితనుంటాయి అవి మనిషి అక్కడి నుంచి కింద పడకముందే గాలిలకే ఎగిరి తినేసేది మనుషులని చంపేసాడు అంత కఠినంగా ఉండే మనుషులు ఆ శివురాజులు ఒక ఒక రాజ్యం తర్వాత ఇంకొక రాజ్యం కఠినమైన రాజ్యాలు మనం చూపిస్తాడు దేవుడు అశురు రాజులు మరీ ఎంత కఠినమంటే వాళ్ళు సింహల మీద సవరి చేసేవాళ్ళు అంటారు చాలా అన్యాయం కదా అది అసలు ఎవరి గురించి మనం ఆడ చూడము అంత భయంకరమైన క్రూరులు అటువంటి క్రూర దేశస్తులని క్రూర రాజులకు తన బిడల్ని అప్పగించండు ఎందుకు అప్పగించాడు అవిధేయత అవిధేత అవిధేతికి వచ్చేదే సమస్య శ్రమ కానీ శ్రమల ద్వారానే ప్రభు మనల్ని సంపూర్ణంగా తయారు చేస్తూ ఉంటాడు చాలామందికి ఇది సత్యం అర్థం కాదు ఎందుకు నాకు శ్రమ ఎందుకు నాకు ఈ కష్టము అని అందరు అంటూ ఉంటారు నేనేం తప్పు చేసాను నేనేం పాపం చేసినాను నేను అంతా కరెక్ట్గానే ఉన్నాను కదా అని అంటుంటారు మన క్రైస్తవ జీవితంలో చూసేది నేను అంతగానే అంతగానే బాగానే ఉన్నాను కానీ నాకెందుకు ఈ శ్రమ ప్రభు అని అంటూ ఉంటారు కానీ వాళ్ళకి తెలియదు శ్రమ ద్వారానే మనము సంపూర్ణంగా సాగిపోతాం సంపూర్ణ ఆయన మనల్ని సంపూర్ణంగా చేయడం కోరికే శ్రమలని కల్పిస్తూ ఉంటాడు అది మనం అర్థం చేసుకోక నాకు ఎందుకు ప్రభు అనేసి మనం ప్రశ్నిస్తూ ఉంటాం సుఖం ఇచ్చినప్పుడు నాకెందుకు సుఖం ప్రభావాన్ని ప్రశ్నించాం కానీ శ్రమ వస్తేనే నాకెందుకు ప్రభావాన్ని ప్రశ్నిస్తాం కాబట్టి మనం కూడా ఓ రకంగా వేషధారకులు ఉన్నాయి కదా ప్రభా నాకెందుకు ఇంత సుఖం ప్రభు నాకు ఎందుకు ఇంత సమాధానం ప్రభు నాకు ఎందుకు ఇంత ఆస్తితో సృష్టించిన ప్రభావాన్ని ఎవడైనా ప్రార్థన చేస్తాడా ఎవరు చేయడం సుఖంలో ప్రభు జ్ఞాపకంకి రాడు శ్రమలనే జ్ఞాపకంకి వస్తాడు అందుకు శ్రమలు వస్తాయి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 ఇది ఈ లోకంలో అశాశ్వతమే టెంపరీ అంటాం ఎంతకాలం ఉన్నా అది టెంపరీ కానీ అది శాశ్వతమైంది కదా ఆయన సన్నిధిలో నివసించడం కాబట్టి టెంపరీ సుఖం కొరకు పర్మనెంట్ సుఖాన్ని పోగొట్టుకుంటామా పోగొట్టుకోవద్దు కదా అందుకే చెప్తాడు వాక్యానికి తగినట్లు ఉంటుంది మనం ఆలోచన కూడా ఉదాహరణకి ఒకడు సర్వస్వన్ని సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే వాడికి ఏ లాభం లేదు ఎందుకంటే అసలైన లాభము ఆత్మను కాపాడుకుంటే అనేది అక్కడ విషయం జ్ఞాపకం చేస్తున్నాడు పరలోకానికి పోతేనే కదా నీకు లాభం ప్రభు సన్నిధిలో ఉంటేనే నీకు లాభం ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించుకున్నా అది టెంపరీ లేక అశాశ్వతం కాబట్టి నీకు అందులో ఆనందం ఉన్నా నిత్య ఆనందం పొందలేవు అందుకే ప్రభు మనకు ఎన్నిసార్లు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ప్రకటన గ్రంథంలో జనులు ఆ మందిరంలోని వెలుగు నందు సంచరిస్తూ ఉంటారు కానీ భూరాజులు అందులోనికి వారి మహిమను తీసుకొస్తారన్న వాషని వాక్యం మనకు చూపించారు ప్రభు కాబట్టి రక్షింపబడ్డ వాళ్ళందరూ మతపరమైన జీవితంలో జీవించిన వాళ్ళందరూ పర్లోకానికి పోతారు పోరని ఎప్పుడు మనం చెప్పాం బుద్ధి లేని గురించి కూడా మనం ఎన్నిసార్లు చూపించాం మతేశ్వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో బుద్ధి లేని కూడా పర్లోకానికి పోతారు కానీ చాలా లేటుగా పోతారు లేటుగా అంటే ఎట్లా బుద్ధిగల కన్యకలు శ్రమలను తప్పించుకొని గదిలో తలుపులు వేయబడ్డరు పెళ్లి కోమనం ద్వారా లోపలపారు ముఖ్య బుద్ధి లేని వారు బయట తలుపులు బయట తలుపులు గడియ వేయబడ్డాక వాళ్ళు బయటనే ఉండి తలుపులు కొడుతున్నా కానీ వాళ్ళకు తలుపులు తీయబడలేదు అప్పుడు వాళ్ళు ఈ లోకంలో పడి శమలకుండా పోయి వాళ్ళు మరణించి అప్పుడు ప్రభు వస్తారు పెళ్లి విందులో అప్పులు పాల్పొ అప్పుడు పాలు పొందుతారు అన్న విషయం మనం చూసినాం కానీ ప్రభు మనకి ఇంకొక స్టెప్ చూపించాడు ఏంటంటే అటువంటి వాళ్ళందరూ ఆ యొక్క సంచరిస్తారు కానీ ఎవరు కూడా వెలుగులోనికి పోలేరు ప్రభు చింతకి పోలేరు ఎందుకంటే నేను ఈరోజు ఉదయం అదే ఆలోచిస్తున్నా ఎందుకు పోలేరు ప్రభు ఎందుకు మీ సన్నిధికి రాలేకపోతున్నారు రక్షింపబడ్డ వాళ్ళు శ్రమలలో మహాశ్రమలలో గొరపిల రక్తంలో వారి వస్త్రంలో ఉతుక్కున్న వాళ్ళు అయినా కానీ మీ దగ్గరికి ఎందుకు అంత క్లోజ్గా రాలేకపోతున్నారు భూరాజులు అంటే మనం చూసినాం పోయిన కూడా భూరాజులు అంటే భూనివాసులను పరిపాలించిన వాళ్ళు లేక భూనివాసులకు ఆదరణగా ఉన్నవాళ్ళు భూనివాసులని కాపాడిన వాళ్ళు భూనివాసులను ప్రభుత్వంగా నడిపిస్తున్న వాళ్ళు రాజులు వాళ్ళు రాజులంటే ఆడంబరంగా జీవించేవాళ్ళు కదా అదొక డైమెన్షన్ అంట రాజులంటే గంభీరంగా ఆడంబరంగా వాడు వైభవంగా ఎంతో ఆధిక్యత అథారిటీ పవర్ వాడికి రాజుకి కానీ రాజు అనేవాడు తన ప్రజల బాబోగులని ఆలోచించేవాడు వాడు భూరాజు అసలైన భూరాజు ను ఆడంబరంగా జీవించి సింహాష్టమీద కూర్చొని పంచభక్ష పరమణాలు తింటే నువ్వు రాజు అనుకుంటున్నావు కానీ అది పిచ్చితనం అసలు రాజు గుణగణం ఏంటంటే తన ప్రజలని పరిపాలించాలా వాళ్ళ బాగోగులు సుఖాలు చూసుకోవాలా వాళ్ళకి ఎటువంటి అవసరాలున్నాయి అవన్నీ తీర్చేవాడు అటువంటి సేవకుడే ప్రభు చింతకి సన్నిహితంగా లోపలికి పోగలుగుతున్నాడు ఎందుకు పోతున్నట్టు ఉదయం నాకు అదే ఆలాపన వస్తుంది వాళ్ళు లోపలికి పోయి మహిమను తీసుకుని వీళ్ళేమో బయటనే ఉంటున్నారు ఏంది దాని అర్థం అంటే ప్రతివాడు తన లెక్క చెప్పాలా అన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేసింది అక్కడ ప్రతివాడు తన లెక్కని చెప్పాలంటే అర్థమేంది ఆయన సన్నిధికి నువ్వు ఎందుకు పోతున్నావంటే ఒక లెక్క చెప్పడం అంటే ఏంది నువ్వు ఏ రీతిగా జీవించినవు బలా నరకం నమ్మకమైన మంచి దాసుడా అన్న ఆ బిరుదు పొందుకోవడం కొరకు అక్కడికి మహిమను తీసుకుని అంటే ఈ లోకంలో నుంచి మనుషులు ఎంతమంది నేను రక్షణ నడిపించినవో ఆ బోయ్ ఆ లెక్క చెప్తున్నావు లోపల ఆ తలంపు నాకు ఇచ్చిన దేవుడి దశ దానికి సంబంధించిన వాక్యం కూడా అదే అనేకమైన వాటి మీద నీకు అధికారం ఇస్తున్న పోండి అంటున్నాడు ఎందుకు మీరు ఉన్న చిన్ననాట్లనే మీరు చేశారు ఆ రీతిగా ఈ లోకంలో కాబట్టి భూరాజులు నిస్వార్థతతో మ మనుషులని ప్రభుత్వంతో నడిపించే వాళ్ళు వీళ్ళందరూ మహాశ్రమలలో ఆదరణకరంగా ఉంటూ వాళ్ళకి ఉపశమనం కల్పిస్తూ కష్టాలలో ఉన్న సేవకులు అటువంటి సేవకులు మనకు కనిపించారు భూతద్దం పెట్టినా కూడా ఈ రోజులలో సేవకు సేవకులు ఏ రీతికుంటారు మీకు తెలుసు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 భూరాజులు అన్నప్పుడు ఆయన మనల్ని రాజుల వంశంలో ఏర్పరచుకున్నాడు కరెక్టే కానీ దానికి తగిన జీవితం అంటే రాజు ఎటువంటి ఫంక్షన్ చేయాలి వాడు ఎటువంటి ఉద్యోగం చేయాలనో ఆ ఉద్యోగం మనం చేయకపోతే అటువంటి ధర్మాన్ని నిర్వర్తించకపోతే నువ్వు భూరాజువు కావు ధన వ్యామోహం కలిగిన వాడు రాజు అంటే ధన వ్యూహం కలిగినవాడు కానీ నువ్వు మనుషులని నిస్వార్థతతో పరిపాలించాలని ఒక ఇచ్చిన అధికారం అది నీకు ఇవ్వబడింది ప్రతి అధికారము పైనుండే ఇవ్వబడుతుంది అన్నది వాక్యం కాబట్టి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 ఐదవ బూరకు సంబంధించిన విషయాలు మనం ధ్యానించినాము ఐదవ బూర ఏ రీతిగా ముగిస్తుంది మనము చూసినాం సర్పంల పని సర్పంల దగ్గరికి స గొప్ప జనాన్ని ఏ రీతిగా తీసుకుని అన్న విషయాన్ని మనం అక్కడ ధ్యానించిన వారం వరకు తేళ్లకు ఏమి అధికారం అనుగరించబడింది ఐదు నెలల వరకు వారిని హింసించడం కొరకు బాధించడం కొరకు వాళ్ళకి అధికారం అనుగరించబడింది కాబట్టి ప్రతి అధికారము పయనించి రావాల్సిందే అనేది మరోసారి జ్ఞాపకం చేస్తున్నాడు ఎటువంటి అధికారమేనా కానీ ఈ లోకంలో కాబట్టి మతపరమైన జీవితంలో మనుషులకు అర్థంగా అది ఈ దేశం ఒక రాజుని దేవుడు ఎన్నుకున్నప్పుడు నువ్వు దానికి వ్యతిరేకంగా ప్రార్థన చేస్తావు వాడు మాకు వ్యతిరేక మనిషి కానీ ఎన్నుకున్నవాడు ఎవరన్న విషయం ఎప్పుడు గ్రహించరు ఎందుకంటే పయనించి రావాలి ప్రతి అధికారం అంటే దేవుడు తప్ప ఎవరు కూడా రాజులను ఎన్నుకోడు రాజులు నిలబెట్టేవాడు ఆయననే పడదోసేవాడు వాడు ఆయన అన్న విషయం మనం నందిస్తాం కాబట్టి నువ్వు ఎలక్షన్స్లో నువ్వు ఓట్లు వేసినా ఓట్లు వేయకున్నా ఎవరిని ఎన్నుకోవాలన్నా వాళ్ళని ఎన్నుకుంటాడు డొనాల్డ్ ట్రంప్ ఎందుకు అనుకోవాలా నరేంద్ర మోడీని ఎందుకు కావాలా అది మనుషుల వల్ల కలిగింది కాదు అది దేవుని వల్ల కలిగింది అన్న విషయం అర్థమైనప్పుడు నువ్వు దానికి వ్యతిరేకంగా ప్రార్థించవు నువ్వు ఒకటే ప్రార్థన చేస్తావు ఏంటంటే ఈ రాజ్యంలో ప్రభు నేను నీ కొరకు సాక్షిగా ఉండగలని ఎందుకంటే నాకు భయం లేదు ఎన్నుకుంది నువ్వే నీకు భయం ఎప్పుడు వస్తుంది నీకు ఈ సత్యం అర్థం కాకపోతే భయం ఉంటుంది హాహ పలాని రాజ్యం వచ్చింది ఫలాని మినిస్టర్ వచ్చాడు ఇంకా మనకు ఎట్లుంటే కష్టాలు అంటే నీకు ఈ సత్యం అర్థం కాలేదు కాబట్టి నీకు భయం వెంటాడుతుంది నీకు సత్యం అర్థమైనప్పుడు భయం ఎప్పుడు నేను ఎందుకంటే సత్యం సత్యంలో ఉన్నవాడు స్వతంత్రుడనుంది వాక్యం రౌల రాష్ట్రపతికల్లో చూస్తాం కదా మీదలో స్వతంత్రం అంటే స్వతంత్రం వచ్చిన వాడికి ఇంకా భయం ఉండదు స్వేచ్ఛ ప్రభులోనే స్వేచ్ఛని కాబట్టి ఎటువంటి మినిస్టర్ వచ్చినా ఎటువంటి పొలిటీషియన్ వచ్చినా మనం భయపడము ఎందుకంటే వాడిని నిలబెట్టిందే ప్రభు ఎందుకు నిలబెట్టినప్పుడు అంత డీటెయిల్గా మనం చూడం అవసరం లేదు నీకు అవసరం లేదు ఫలాని వ్యక్తిని ప్రైమ్ లాగా ఎందు నిలబెట్టిండు దేవుడు అంటే దేవుడికి తెలియదా ఆయన ప్రణాళిక నెరవేరడా కొరకు నిలబెడతాడు మనకు తెలుసు ఆ విషయం గతంలో కూడా చూస్తాము నెప్పుకొని ఎందుకు నిలబెట్టిండు ఫరోన్ ఎందుకు నిలబెట్టిండు హెరోదిని నిలబెట్టిండు ఆయన ప్రణాళిక నెరవేర్చుకోవడం కొరకు కాబట్టి ఆయన ప్లాన్స్ నెరవేర్చుకునే కొరకు దేవుడు కొందరిని వ్యక్తులని పైకి తీసుకొస్తూ ఉంటాడు సరే కొంత కష్టం ఉంటుంది కొన్ని శ్రమలు ఉంటాయి కానీ దాని తర్వాత విజయం అనకు వస్తుంది ఖచ్చితంగా గొప్ప జనం కూడా విజయం వదుతారు ఎప్పుడు విజయం వదుతారు మరణం మీద వాళ్ళు మరణం మీద రెండవ మరణం మీద విజయం వదుతున్నారు కానీ ఈ లోకస్తులు లేక మొదటి రెండు గుంపులు రెండవ మరణం మీద వాళ్ళకి విజయం లేదు వాళ్ళు రెండో మరణం చేత చిక్కబడతారన్న విషయాన్ని మనం ఎన్నిసార్లు ధ్యానిస్తూ ఉంటాం అందుకే ఈ ప్రొఫెషనల్ అర్థం చేసుకోవడం కొంత కష్టమే కానీ ప్రభుకి సమస్తం సాధ్యం మనకు అసాధ్యమే అక్కడ ఆయనకు అంటే ఏదీ లేదు ఆ అటువంటి విశ్వాసం నుంచే మనము ఆయన సన్నిధికి ఆయన సన్నిధికి రావాలా అటువంటి తలంపుతోనే వాటన్నింటిని మనం అతని నుంచి స్వీకరించుకోవాలా అతను అడగల ప్రభు ఇది నాకు అసాధ్యం కానీ మీకు సమస్తం సాధ్యం మీకు సాధ్యం కాబట్టి మీ పిల్లలకు నువ్వు తప్పకుండా చెప్తావు ఇవన్నీ మనం చిన్నపిల్లలకి స్టోరీస్ చెప్తాం అన్నం తింటప్పుడు లేక పండుకుంటప్పుడు చిన్నపిల్లల కథలు చెప్తాం ఎందుకు చెప్తాం అదే పరమ తండ్రి మళ్ళీ తన బిడ్డలకి ఇవన్నీ చెప్పాలా సత్యం చెప్పాలి కదా కథలు సత్యం ఉండకపోవచ్చు కానీ అంత ఆసక్తితో మనం చెప్తుంటే వాళ్ళు ఆసక్తితో వింటూ ఉంటారు దేవుని వాక్యం కూడా అంతే మన తండ్రి వీటన్నిటిని మనకు చూపిస్తాడు ఎందుకంటే మనం అంతా ఆయన బిడలం ఆ విశ్వాసంతో అదే ఆసక్తితో మనం వెతుకుతున్నాం ఆస్తిలు వెతుకుతున్నాం ఈ లోకంలో ఐశ్వర్యాలు పొందుకోవాలని మనం ప్రయాసపడతలేం అవన్నీ ఇస్తాడు తప్పక ఇస్తాడు ఎందుకంటే తన బిడ్డలకి ఇవ్వాలి అవన్నీ ఇవ్వకపోతే సాక్ష్యం మెట్ల పడతాయి తప్పక ఇస్తాడండి మీకు ఇల్లు ఇవ్వాలా మీకు ఉద్యోగాలు ఇవ్వాలా మీకు చదువులు ఇవ్వాలా అవన్నీ ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు కానీ ఆయన నీతి రాజ్యాన్ని ముందు వెతకమన్నాడు ఆయన నీతి రాజ్యాన్ని వెతికితే దాని తర్వాత తక్కిన అన్నీ మీకు అనుగ్రహిస్తాడు మీకేమేం అవసరమో అవన్నీ ఆయనకు తెలుసు అన్నీ పొందినామని ప్రార్థించమన్నాడు కాబట్టి తేళ్ల పని ఐదవ బోరలో తేళ్లకు సంబంధించిన విషయాలే దానిస్తాం ఎందుకంటే ఐదవ బోర అంతా తేళ్లకు సంబంధించింది అదొక మతపరమైన క్రైస్తవ గుంపు మొదటి ఏహెచ్కెల్ గ్రంథంలో ఐద మనం చూస్తాం కదా ఐదవ అధ్యాయమా ఏడవ అధ్యాయ ఏ ఏ గ్రంథం ఏదో ఏ అధ్యాయం ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయాలు మనం ధ్యానిస్తాం మొదటి మూడు మూడవ భాగము దాని తర్వాత మూడో భాగము దాని చివరి మూడవ భాగం మూడు భాగములు కాబట్టి మొదటి మూడు భాగములు తేలక సాదృశ్యం రెండవ మూడవ భాగము సర్పంలకు సాదృశ్యము మూడవ మూడవ భాగము అంటే వన్ థర్డ్ టూ థర్డ్స్ త్రీ ఫోర్త్స్ అట్లా అట్లా లెక్క పెట్టాలన్నట్టు కాబట్టి మొదటి రెండు గుంపులు తేళ్లకు సర్పంలకు సాదృశ్యము మూడవ గుంపు గొప్పజనం సాదృశ్యం నాలుగవ గుంపు మటుకు చాలా చిన్నది ఎందుకంటే అక్కడికి నైంటీ నైన్ పాయింట్ అంటే థర్టీ త్రీ పాయింట్ అంటే సిక్స్టీ రిమైనింగ్ వన్ థర్డ్ అంటే థర్టీ ఇవి ఆ రీతిగా విభజిపబడి కూడా మనం ధ్యానించాం ఒకరోజు కూడా చూస్తే చూపిస్తాను ఇందుకు మాకు ఆ వాక్యం మూడు గుంపుల గురించి తర్వాత నాలుగవ గుంపు చాలా టైనీ అంటే చాలా సూక్ష్మమైనది చిన్నది ఆ గుంపు శేషం అంటాం కదా అది చాలా చిన్నది ఎంత 1.0.1 పాయింట్ పాయింట్ వన్ ఉంటుంది అది డిఫరెన్స్ అవి నైంటీ ఆ గుంపులైతే పాయింట్ వన్ మంది ఆ లెక్కల చూసుకుంటే కాబట్టి ఆ చిన్న గుంపు ఆ మూడు గుంపుల సహవాసంలో ఎప్పటికి అది ఎప్పుడు బయటనే ఉంటుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ ధ్యానిస్తున్నాం కాబట్టి తేళ్ళు చివరికి ఆ ఆరవ బూర ముగింపు ఐదవ బూర ముగింపులో అవి ఏం చేస్తాయి అనేది మనము మార్కు సువార్త పదమూడవ అధ్యాయాలు చూసి ఆ వాక్యాన్ని అక్కడికి దాన్ని ముగించుకుంటాం ఆరవ బూరకు సంబంధించిన విషయాలు మనం ఈరోజు ఆరంభించుకుంటాం కాబట్టి మార్కు సువార్త పదమూడవ అధ్యాయము తొమ్మిదవ అచనంలో మనం చూస్తాం తేళ్ళు ఏం చేస్తాయి మనం అదే రీతిగా చూసినాము ఇస్కరియోత్ యూధ ఏం చేసిండు యేసువుని అదే రీతిగా యూదులు స్టెఫెన్ విషయంలో ఏం చేసిన రు అదే రీతిగా సమ్సోన్ విషయంలో చూస్తాం పాత నిబంధన కాలప పుస్తకంలో సమ్సోన్ ఏం చేసిరు వాళ్ళు ఫిలిస్తే పట్టుకొని పోయి ఎవరు గప్ప సర్దార్లకి కాబట్టి ఇది న్యాయాధిపతుల కాలం నుంచి నెరవేర్తనే ఉంది ఒకటే విధానం ఒక గ్రాండ్ రికార్డ్ లాగా గ్రాండ్ రికార్డ్స్ మీరు ప్లే చేస్తారు పాటలు ఇక్కడ క్యాసెట్ అయిపోగానే మళ్ళీ రివర్స్ చేసి మళ్ళీ ప్లే చేస్తారు అయిపోగానే మళ్ళీ రివర్స్ చేసి ప్లే చేస్తారు ఇది అట్లా ఈ వాక్యాలన్నీ తిరిగి తిరిగి నెరవేరుతున్నాయి వారికి దృష్టాంతం కొనితల రాష్ట్రపతిగా పౌరులు జ్ఞాపకం చేస్తారు వారికి దృష్టాంతములుగా జరిగి యుగాంత మీకు బుద్ధి కలవడం కొరకు రాబడ్డాయి కాబట్టి యుగాంత కూడా ఇవి నెరవేరుతాయి అప్పుడు నెరవేరినై మళ్ళా తిరిగి నెరవేరుతూ ఉంటాయి అన్న విషయాన్ని ప్రభువానికి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ఈరోజు కాబట్టి మార్కుసు వార్త పదమూడవ అధ్యాయంలో ఈ తేళ్లు వాటి పని ఎట్లా ముగించుకుంటాయి వాటి మీద అధిపతి వాడు అబ్దోను హెబ్రి భాషలో వాని పేరు అబ్దోను గ్రీకు భాషలో వాని పేరు అపోలియాన్ అన్న విషయాలు పోనివారం మనం ముగించుకున్నాం కాబట్టి అబ్దోను అంటే నాశనము ఆరంభము అపోలియన్ అంటే నాశనము సంపూర్తి మొత్తానికి నాశనము చేస్తారన్న విషయం కాబట్టి ఏ రీతి ఉంటుంది వాళ్ళ పని అక్కడికి అక్కడికి వాళ్ళ పని అయిపోతుంది అన్నట్టు తేళ్ల పని ఎక్కడ అయిపోతుందంటే మత మార్కు వార్త పదమూడవ అధ్యాయము తొమ్మిదవ అష్టంలో ఆ విషయం మనకు యాగం చేస్తాడు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 యాక్చువల్గా మీ గురించి ప్రభు జాగ్రత్త పడతాడు ప్రభు మీ గురించి పట్టించుకోవాలా కానీ ఒక దశలో ఆ టైం దాటిపోయాక ప్రభు కంట్రోల్లోకి వెళ్ళి మీరు వెళ్ళిపోయినారు ఎంత ప్రయత్నించినా కోడి రెక్కల రావాలంటే వాళ్ళు రాలేకపోయినారు కాబట్టి ఐదవ బూర ముగింపుకి ఆ హెచ్చరిక ఏందంటే మీరు పట్టబడుతున్నారు అని చెప్తున్నాడు ఏ రీతిగా పట్టబడుతున్నారు చక్ర గ్రంథంలో చూసిన మనం దర్శనాలు అదే రీతిగా వీళ్ళందరూ పట్టబడి బందీ కణాలకు జైల్లోకి తీసుకుపోబోతున్నారు వీళ్ళందరూ అన్న విషయాన్ని మనం అక్కడ చూసినాం కాబట్టి ప్రపంచం ఇది నెరవేరే టైం మిమ్మును గురించి మీరు జాగ్రత్త దేనికి వారు మిమ్మును సభలకు అప్పగించదురు వారు అంటే తేళ్ళు తేళ్ల పని ఏంటంటే సభలకు అప్పగించడం కాబట్టి ఆ కాలంలో సభలు ఇంగ్లీష్లో కౌన్సిల్స్ అని ఉంది దే షెల్ డెలివర్ యూ అప్ టు కౌన్సిల్స్ కాబట్టి కౌన్సిల్స్కి లేక సబలకు మిమల్ని వాళ్ళు అప్పగిస్తారు అంటే వాళ్ళ పని అది తేళ్ల పని ఏంది గొప్ప జనాన్ని బంధించుకొని పోయి సభలకు అప్పగించడం అప్పగించి వాళ్ళ మీద నేరాలు మోపుతూ ఉంటారు ఇస్కర్ యోత్ యూధ ప్రభుని అప్పగించాడు తర్వాత స్టెఫెన్ ఏ రీతిగా వాళ్ళు యాజకులు లేక ప్రధాన యాజకులకి అప్పగించారు సంశోన్ విషయంలో అది చూస్తాం మనం కాబట్టి ప్రతి ఒక్కరు గతంలో ఏ రీతిగా అయితే అప్పగించబడినరో భవిష్యత్తులో అంటే యుగ సమాప్తిలో కూడా గొప్ప ఆ రీతిగా అప్పగించబడతారు అన్న విషయాన్ని ప్రభు మన ఇది ప్రభు చెప్తున్నమాట మనం ఎవరో చెప్పింది కూడా కాదు ఆయన ఖచ్చితంగా చెప్తున్నట్టే దీన్ని తప్పకి నెరవేరుతుందన్న విశ్వాసం ఉండాలి కాబట్టి మీరు సభల యొక్కకు సభలకు అప్పగించబడదురు ఇప్పుడు చూడండి మిమ్మును సమాజ మందిరంలో కొట్టించెదరు కాబట్టి ఇప్పుడు మీరు బాగా చేసుకోవాలి సమాజ మందిరం అంటే చర్చి కదా నేను జేమ్ సాంగ్ నంబర్స్ రాసుకునే రోజు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా మనకి సర్టెనిటీ అంటాం అంటే ఇంకా ఎట్టి బాస్లో డౌట్ లేదన్నట్టు ఇక్కడ చాలా క్లియర్గా ఉంది సమాజ మందిరంలో కొట్టేసారు రెండు విషయాలు బాగా అర్థం తీసుకోండి ఒకటి ఏమో సభలకు అప్పగించేదారు రెండవది సమాజంలో మందిరము సమాజ మందిరము ఇంగ్లీష్లో లో సినాగ్ అని ఉంది సినగాగ్స్ అంటే ఆ రోజుల్లో ఇస్ వాళ్ళ మందిరాలని సినగాగ్స్ అది హిబ్రి పదం అనేది హిబ్రి పదం హిబ్రి పదంలో భాషల పదం అనేది కాబట్టి మొదటిదిగా సభలకు అప్పగించబడతారు దాని సమాజ మందిరములలో వాళ్ళు వారు కొట్టించేదారు మిమ్మల్ని ఎవరు కొట్టిస్తారు తేళ్ల తేళ్ల రోల్ అక్కడికి ముగిస్తుంది అన్నట్టు వాళ్ళ బాధ్యత ఏంది వాళ్ళని ఈడ్చుకొని పోయి బంధించుకొని పోయి వాళ్ళని తీసుకుపోయి అక్కడ అప్పగించడము అక్కడ కొట్టించడము అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం సరే ఈ విషయం మనకు అర్థం కావాలా సభలకు అప్పగించబడినాక మళ్ళీ ఎందుకు చర్చలకు కొట్టించాలా మనం చూసినాను మొన్న ఆశ్చర్యంగా కదా మన ఎవరు పెట్టిండ్రో వీడియో నాకు తెలియదు కేవీపీఎంలో ఎవరో పెట్టిండ్ర వీడియో ల పోల్లో ఒక చర్చ్ ఉంటుంది లూధరన్ చర్చ్ అని పెట్రోల్ బంక్ పక్కన ఇష్టం చోటు కొట్టుకున్నారు కదా పాస్టర్స్ మళ్ళీ నిలువు టంగిలేసుకొని పాస్టర్స్ అసలు సరే మనం వాళ్ళ గురించి ఎప్పుడు మనం వ్యతిరేకంగా మాట్లాడుతులేము ఇవన్నీ మనకి కళ్ళకి కనిపిస్తూ ఉంటాయి అక్కడక్కడక్కడ ఇవన్నీ ఓ రకంగా ఈ వాక్యానికి సపోర్టివ్ అన్నట్టు ఇవన్నీ నెరవేరుతూ ఉంటాయి కాబట్టి కొట్టుకోవడం అనేది సెకండరీ కానీ వాడికి ఏం డౌట్ వాడికి ఏ ఒకరి మీద ఒకరికి ఇప్పుడు బ చర్చిలో మనుషులందరూ గుర్తుంటారు వీళ్ళందరూ ఐదారు మంది ఉన్నారు పాస్టర్స్ ఒకరు బల్లా ఇస్తారు ఒకరు మొదటి వాక్యము ఒకడు ఇంకొక వాక్యము ఒకడు కానుకలు ఒకడు వాక్యం చెప్పేటాడు ఒకడు ఇట్లాంటి అన్నీ వాళ్ళకి క్రమం ఉంటుంది రూల్స్ ఒక డ్యూటీ ఉంటుంది ఆ డ్యూటీస్ ఏమైనా తేడా వచ్చిందా వాడికి లేక ఆ ఆరాధనా స్థలంలో అక్కడ కూర్చొని వాళ్ళు ఏమన్నా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుకున్నారా మనకు ఒక ఈరోజు కూడా కానీ మనుషులు మటుకు చూస్తారు వాళ్ళు కొట్టుకోవడం చర్చికి ఆదివారం పూట ఎంతో ఆసక్తితో దేవుని వాక్యం విందాము దేవుని సన్నిలో సమయం గడతామని అక్కడ పోతే వాళ్ళు అక్కడ కొట్లాడుకుంటామంటే వాళ్ళకి దేవుని మీద ఆసక్తి పోతుందా లేదా ఖచ్చితంగా కాబట్టి ఈ ప్రపంచమంతటా దేవుణ్ణి ధృవీకరించిన జీవితం ఎక్కువైపోతుంది హేతువాదం దేవుని నమ్మని జీవితాలు దేవుని విడిచిపెట్టిన జీవితాలు ఎక్కువ అయిపోతున్నాయి ఎందుకంటే ఆయన తిరగొచ్చానికి విశ్వాసం ఉంటుందా ఈ లోకంలో ఈ లోకంలో విశ్వాసం పోతుంది ఆ రీతిగా కాబట్టి చూడండి ఇప్పుడు మొదటిదిగా మిమ్మల్ని సభలకు అప్పగించెదరు రెండవది సమాజ మందిరంలో మిమ్మల్ని కొట్టించెదరు ఇప్పుడు చూడండి మూడవది మీరు చూడండి మీరు వారికి సాక్షార్థమై చూడండి అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలబడదరు నా నిమిత్తం అంటే తెలుసా మీకు ఆయన పేరు కొరకు ఆయన నామం కొరకు కాబట్టి ఏ సుకరిస్తు నామం కొరకు మనము వాళ్ళ ఎదుట అంటే ఏముంటుందో టాపిక్స్ అర్థం చేసుకోండి మీరు ఎందుకు గొప్ప జనము ఆయన నిమిత్తము అక్కడ నిలబడతారు english da adjustane ardham avutundi and he shall be brought before rulers and kings for my sake for a testimony against them for a testimony against them And he shall be brought before rulers and kings for my sake For a testimony against them Against them Against them I will be brought to you by the people Who will be brought to you by the people తేళ్లకి సర్పంపులకు వ్యతిరేకంగా మీరు అక్కడ నిలబడతారు సాక్ష్యంగా కాబట్టి ఇక్కడ వీరు మాకు వ్యతిరేకంగా ఉన్నారని వాళ్ళు బ్లేమ్ చేస్తారు నువ్వు కూడా అవును కరెక్టే ఎందుకు వ్యతిరేకిస్తున్నాను అని నువ్వు నిలబడతావు అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ రూలర్స్కి అంటే ఈ అధిపతులకు రాజులకు ఇక్కడ ఎంత ఎంతమంది ఉన్నారంటే సభలు సమాజ మాధ్యములు దాని తర్వాత రాజులు కాబట్టి ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలా ఒక్కొక్క దశలో ఏ రీతిగా వీళ్ళు అప్పగించబడతారు ఏ రీతిగా శ్రమల పాలవుతారు అన్న విషయాన్ని ఇక్కడ చూడాలి మొదటిదిగా కౌన్సిల్స్ అంటే ఏంటంటే లేక సభలు సభ అంటే ఏం తెలుసు మీకు సభ అంటే ఇప్పుడు గవర్నమెంట్ సిస్టంలో రకరకాల కౌన్సిల్స్ ఉంటాయి ఒక డిపార్ట్మెంట్లో రకరకాల కౌన్సిల్స్ ఉంటాయి ఒక కౌన్సిల్ అన్నట్టు లేక ఒక చిన్న ఒక కమిటీ లాగా కౌన్సిల్ అన్న కమిటీ అన్న ఒక రీతి ఒకటే ఒక కమిటీ ఉంటుంది ఒక డిపార్ట్మెంట్లో రెండు మూడు కమిటీస్ ఉంటాయి ఒక కమిటీ పని ఆ కమిటీ పని ఏంటంటే ఇటువంటి సమస్యలు తీర్మానించడం కొరకు వాటి గురించి చర్చించి ఒక పరిష్కారం తీసుకోవడానికి కొరకు వాళ్ళు ఉంటారు కమిటీస్ అట్లా ఇదొక కమిటీ దాని తర్వాత ఆ కమిటీ తర్వాత తిరిగి వీళ్ళు సమాజ మందిరంలోకి రావడము దాని తర్వాత మళ్ళీ తిరిగి రాజులు చేసుకపోవడం ఇది చాలా అసరకరంగా ఇది మీరు ఎన్నిసార్లు గమనిస్తారు ఏసు జీవితంలో అదే నేర్పినట్టు మనం చూస్తాం ఆయన మధ్యరాత్రి పట్టపడ్డడు మధ్యరాత్రి పట్టబడినాక ఫస్ట్ ఎక్కడ తీసుకెళ్ళారు అతన్ని సమాజ మందిరాలకు తీసుకెళ్ళారు దాని తర్వాత ఏం జరిగింది ఆ సమాజ మందిరంలో వాళ్ళకి మీరు ఎప్పుడైనా చదివిన జాగ్రత్తగా వాళ్ళలో వాళ్ళకి కొంత తేడా వస్తాయి అధిపతులలో యాజకుల మధ్యలో వాళ్ళలో వాళ్ళకి మధ్యలో తేడాలు వస్తాయి తేడాలు వచ్చినాక ఏం చెయ్యాలా అర్థం కాదు కన్ఫ్యూజన్లో ఉంటారు వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఒకరిస్తారు ఐడియా ఏంటంటే మనం ఎందుకు ఇంత సమస్య తీసుకోవాలా ఇతన్ని మనము అధిపతి దగ్గర తీసుకెళ్తాం ఎవరు అధిపతి పిలాత్ దగ్గర తీసుకెళ్తారు తర్వాత ఇతన్ని రాజ దగ్గర మీకు తెలుసా మీరు ఎప్పుడైనా చదివినారా బైబిల్లో రాజు దగ్గర తీసుకెళ్తారు సీజర్ అనుకుంటా కరెక్ట్ సీజర్ కైసర్ కైసర్ కైసర్ దగ్గర కరెక్ట్ కైసర్ దగ్గర కైస్తారు ఆయన్ని పిచ్చాడు అంటాడు మన ప్రభుని పిచ్చోడంటాడు దాని తర్వాత అక్కడ నుంచి మళ్ళా పిల్లల దగ్గర తీసుకెళ్తారు పిలాతు ఎట్లా తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు నా పొ నా పొజిషన్ పోతుంది అంతా పాలిటిక్స్ యాక్చువల్గా అక్కడ జరుగుతుంది అంతా పంపిస్తే పిలాతు రాజు ఉల్టా మళ్ళా పిల్లల పంపిస్తాడు కాబట్టి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి ఏసు జీవితంలో ఎట్లా అవి నెరవేరినాయో అట్లనే గొప్పజనం జీవితాలు కూడా నెరవేరుతాయి వాళ్ళు సబలకు ఈడ్చబడతారు స సమాజం అందులో కొట్టబడతారు దాంతరత తర్వాత అధిపతుల దగ్గరికి తీసుకుపోబడతారు దాని తర్వాత రాజుల దగ్గర అంటే పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అవుతారు అధిపతులు అంటే బ్యూరోక్రాట్స్ లేక పోలీస్ ఆఫీసర్సు సర్కిల్ ఇన్స్పెక్టర్సు సబ్ ఇన్స్పెక్టర్సు పోలీస్ కమిషనర్స్ ఆ లెవెల్కి వెళ్ళిపోతాయి ఈ కేసులన్నీ తర్వాత దాని వాళ్ళకి ఏమర్థం కాక తిరిగి మళ్ళా మీ ఇష్టం మీరేమన్నా అనేసి మళ్ళీ చర్చలకు అప్పగిస్తారు అదేనట్టు అంటే చివరికి ఏంటంటే తేళ్ల పని అక్కడికి ముగిస్తుంది అని చెప్పడానికి కొరకు మనకి ఇది ప్రభు చూపిస్తుండదు దాని తర్వాత వాళ్ళకి రోల్ ఏముండదన్నట్టు ఇంకో తేళ్ల అక్కడికి సభలకు మీరు కోనిపోబడతారు అన్నప్పుడు కౌన్సిల్స్ ఇంగ్లీష్లో జేమ్స్ రాంగ్ నంబర్స్ ప్రకారంగా ఫార్టీ ఇది కృత కాబట్టి జీ G4892 ఫార్టీ ఎయిట్ నైంటీ టూలో ఏముందంటే సన్ హెద్రీన్ పద పేరు వినారు ఎప్పుడన్నా మీరు సన్ హెద్రీన్ అని తెలుగులో కూడా ఉంది పదం తెలుగు బైబుల్లో చదివితే అప్పుడు సన్హెద్రీన్ అంటే ఒక గుంప్ ఒక ఈ యాజకులలో అంత సీనియర్స్ అన్నట్టు ఒక సీనియర్ గుంపు అన్నట్టు సన్హెద్రీన్ అనేది హిబ్రి భాషది సన్హెద్రీన్ అనేది అది ఒక కౌన్సిల్ అది ఒక గుంపు అది ఆ గుంపులో డెబ్బై మంది ఉంటారు సన్హెద్రిన్ అంటే కూడా ఒక రీతిగా డెబ్బై అన్నట్టు అర్థం కాబట్టి ఈ డెబ్బై అధిపతులు వీళ్ళు పెద్దలు అన్నట్టు చర్చిలో పెద్దలు వీళ్ళు అంటే పాస్టర్స్ పాస్టర్స్లో పెద్దలు వీళ్ళు ముసలి వృద్ధులు ఉంటారు చాలా పాపులర్ మంచి జ్ఞానం గలవారు వాళ్ళు ఈ లోకం పేరు పొందిన వాళ్ళు వీళ్ళని సన్హెద్రిన్ అంటారు అంటే ఎటువంటి సమస్య వచ్చినా బైబుల్కి సంబంధించింది లేక ధర్మశాస్త్రానికి సంబంధించిన సమస్యలు ఏవచ్చినా మనుషులు వాళ్ళ దగ్గరికి పోతారు ఆ సన్హెద్రిన్ అనేది ఒక సభ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 అక్కడున్న పెద్దలే తీర్మానించుకుంటారు అన్నట్టు ఒకరిని కట్ శిక్షించాలంటే ఆ పెద్దలే తర్ తర్ దాని గురించి పరీక్షించి ఎటువంటి శిక్షించాలన్నది వాళ్ళు ఇచ్చుకుంటారు ఆ లోకల్ పోలీస్ స్టేషన్ కూడా ఏం హక్కు ఉండదు అన్నట్టు దాన్ని షారియా ఆ ఆ కౌన్సిల్ని ఇస్లాం కంట్రీస్లో ఉంటుంది అది అయితే మన దేశంలో కూడా ఎక్కడో దాన్ని అమలు పరుస్తుంటే అప్పుడు పోలీస్ వాళ్ళు దాన్ని స్నాప్ చేయడం మనం చూస్తూ ఉంటాం కానీ భవిష్యత్తులో ఇవి నెరవేర్తాయి ఎందుకంటే ఈ వాక్యం నెరవడాల కాబట్టి ఇది తప్పగా నెరవేరుతుంది మన ప్రభు నోటి నుంచి వచ్చింది ఇది కాబట్టి సన్హద్రీన్ అనేది ఇక్కడ చెప్పబడింది ఫార్టీ సభ అంటే కౌన్సిల్ కి సన్హద్రీన్ అనే పేరుంది అయితే దీని అర్థం ఏంటంటే ఫార్టీ అనేది ఫార్టీ ఎయిట్ వచ్చింది దాని దాని బేస్ వన్ నంబర్ 1476 ఫోర్ సెవెన్ సిక్స్లో ఏముందంటే ఏ జాయింట్ సెషన్ అని ఉంది జాయింట్ సెషన్ అంటే రెండు సభలు కలిస్తే దాన్ని సన్నిహద్రిని అంటారు అని ఇక్కడ అంటే రెండు గుంపుల వారు ఉంటారు అక్కడ ఆ ఆ డెబ్బై మందిలో రెండు గుంపుల వారు ఉంటారు అన్న మనం చూస్తాం ఎంతమందికి చెప్పండి ఎంతమంది తెలుసు చెప్పండి రెండు గుంపులు మన ప్రభుకాలంలో రెండు గుంపులు వచ్చాయని పరిశీలించండి శాస్త్రులు పరిశైలు లేకుంటే పరిశైలు లేక సర్దుకాయలు ఈ రెండు గుంపులు అన్నట్టు ఎప్పుడు ఫస్ట్ శాస్త్రులు పరిసేలు గుంపు కలిసి వస్తుంది అందులో ఒకడు ఫెయిల్ అయితే అందరికి ఒకడు సద్దుక్కలతో కలిసి మళ్ళీ ఎప్పుడు మన జీ మన ప్రభు జీవితంలో వీళ్ళు వచ్చి అతన్ని మనం చూస్తూ ఉంటాం కాబట్టి శాస్త్రులు పరిసేలు ఒక గుంపు వాళ్ళే పెద్దలు లేకపోతే పరిసేలు సద్దుకాయలు అదొక రెండు గుంపులు వాళ్ళ యాక్చువల్గా వ్యత్యాసాలు ఉంటాయి కానీ ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మట్టు వాళ్ళు ఒక అయిపోతారు అన్నట్టు ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలా ఈ గుంపు వెనకాల దేవుడు ఉన్నడా ఇంకొకరు ఉన్నారా ఏం కష్టం చెప్పడం అంటే మిమ్మల్ని నేను ప్రిపేర్ చేయడానికి వరకు ఇవన్నీ విషయాలు చెప్తున్నా డైరెక్ట్గా చెప్పేస్తే ఏమవుతుందో మీకు తెలుసు డైరెక్ట్ కూడా చెప్తే కష్టం కదా కాబట్టి ఇవి వినే వాళ్ళకు కూడా అర్థం కావాలంటే అవి సిస్టమేటిక్గా చెప్పాలా ఈ డెబ్బై మంది అందుకే ఎంతమంది మీరు ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ చూసినో నాకు తెలియదు కానీ ఆ ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ ఇస్రామ్ దేశంలో బ్యాన్ చేసారు మీకు తెలుసా ఫ్యాషన్ ఆఫ్ దేస్ చాలా పాపులర్ సినిమా అది భాషలలో తీసేవ్రు ఆ భాష తెలుగులో కూడా ఉంది పాతది చాలా పాత మూవీనే కానీ చాలా పాపులర్ మూవీ యేసు ప్రభు మనము ఆ మూవీలో చూపించినంతగా ఇంకా ఏ సినిమాలో చూపించలే అంతగా డీటెయిల్డ్గా అంత వన్ అండ్ హాఫ్ అవర్ చూపిస్తారు ఆయన శ్రమణి తక్కిన సినిమాలలో లాస్ట్ సినిమా ఎండింగ్ టైంలో ఆయన శ్రమ పడి సినిమే పడడం చూస్తాం కానీ కరుణాయుడు సినిమాలో కూడా అంతగా చూపించలేదు నేను చూసినా కరుణామాయుడు సినిమా చిన్నప్పుడు కానీ ఈ ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్లో ఆయన పట్టబడిన సమయం మొదలుకొని చనిపోయేంత వరకు తండ్రి నా ఆత్మను నీకు అన్న మాట వరకు దాని తర్వాత భూకంపం కలగడము అండ్ కొన్ని కొన్ని గ్రాఫిక్స్ కూడా పిచ్చి పిచ్చికి చూపించరు సరే అది ఎంత మనకు తెలియదు తండ్రి కన్నీరు అక్కడి నుంచి పడడం చూపిస్తారు వాయు నుంచి అక్కడ నుంచి కింద పడతాయి బొట్ట వచ్చి కింద అంటే నువ్వు క్లిప్స్ అలా చూసి అంతే అదే కరెక్టే అందులో చూపిస్తారు ఆ మూవీ ఎందుకు బ్యాన్ చేశాను అంటే ఈ యాచకులు యాచకులు ఆ డెబ్బై మంది ఉంటారు కదా సన్హద్రిని ఆ గుంపుని ఆ సభను ఆ సన్హెద్రిను మన ప్రభువుని పరిష్ ప్రశ్నిస్తే అప్పుడు అతన్ని శిక్షిస్తేప్పుడు వాళ్ళ వెనకల సైతాన్ని తిరుగుతూ ఉంటాడు కొమ్ములేసుకొని తిరుగుతూ ఉంటాడు అంటే వాళ్ళ వెనకల ఎవడనోడు అనేది చూపించింది అక్కడ మెల్గి ప్రొడ్యూసర్ సినిమా ప్రొడ్యూసర్ అంటే అది ఆ యాజకులకి వ్యతిరేకమైనట్టే కదా ఇస్రాయల్ దేశంలో ఉన్న యాజకులకు వ్యతిరేకమైనట్టే కదా నువ్వు మమ్మల్ని సాతాంతా పోలుస్తావా అని ఇప్పుడు అర్థమవుతుందా మీకు కాబట్టి అందుకు బ్యాన్ చేసిరా సినిమాలు అంతే మళ్ళీ బ్యాన్ చేసిరా దేశంలో ఎందుకంటే యాజకులకి వ్యతిరేకం కదా కానీ ఆ రీతిగా మనం అర్థం చేసుకోవాలి అసలు ఏ యాజకుల గురించి మాట్లాడుతుండో వాళ్ళ గురించి మాట్లాడుతుంది అది మూవీ ప్రపంచమంతటా యాజకులకు వ్యతిరేకం కదా అది ఆ రీతిగా ఆ రీతిగా క్రైస్తువులు ఎవరన్నా దాన్ని బ్యాన్ చేసిండ్రా ఎవరు బ్యాన్ చేయడు పాస్టర్స్ బ్యాన్ చేసిండ్రా ఎవరు బ్యాన్ ఎందుకంటే పాశ్చాత్య యాజప్లే కదా అట్లా అంటే మాకు వర్తించద్ అనుకుంటున్నారు వాళ్ళు కాబట్టి ఈ ప్రవచనాలు ఎవరికి సంబంధించినవి అప్పుడేదో నెరవేరేదని కాదు అవి తిరిగి నెరవేరుతాయి అని వరకు ఇవి మన కాలంలో ఖచ్చితంగా ఇవన్నీ తిరిగి నెరవేరుతాయని చెప్పడానికి కొరకు ప్రభుత్వం మాట్లాడుతున్నారు మనకి ఇక్కడ తర్వాత చూడండి ఫార్టీ సన్ హెద్రిన్ అనే పదము ఫస్ట్ సన్ ఎస్యూ అని స్టార్ట్ అవుతుంది ఆ పదం కాబట్టి సన్ లేక సూన్ 4862 ఎయిట్ సిక్స్టీ టూల సన్ సూన్ ఏ ప్రైమరీ ప్రపోజిషన్ డినోటింగ్ యూనియన్ అంటే ఇవి కలిసి ఉంటాయి ఈ గుంపులు కలిసి ఉంటాయి పరిసేలు సర్దుకాయలు శాస్త్రులు పరిసేలు కలిసి ఉంటాయి కానీ కలవలేరు ఎందుకంటే వాళ్ళకి ధర్మశాస్త్రం విషయాలలో వాళ్ళకి కొన్ని విభిన్నాలు ఉంటాయి వీడి నమ్మేది వేరే వాళ్ళు నమ్మేది వేరే ఒకడు పునరుద్ధరణం ఉందని నమ్మితే ఒకడు పునరుద్ధరం లేదని నమ్ముతాడు వాళ్ళకి పడదు అంటే థియాలజికల్ డిఫరెన్స్ అంటాం ఇంగ్లీష్లో ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలలో విరుద్ధులే కానీ ఒక విషయానికి వస్తే ఇద్దరు దోస్తులే ఏ స్లోకి వ్యతిరేకంగా దోస్తులు కానీ ధర్మశాస్త్రానికి తగినట్లు విరుద్ధులు అంటే ఎనిమీ ఎనిమి బికమ్స్ ఫ్రెండ్ అంటారు ఇద్దరు శత్రువులు వేరే వాళ్ళ దృష్టిలో స్నేహితులు అయిపోతారు ఇప్పుడు మీరు ఇద్దరు శత్రువులు అనుకోండి నాకు మీరు విరోధం అనుకోండి మీరు ఇద్దరు దోస్తులు అయిపోతారు నన్ను గుణంగానే అర్థమైందా లాజిక్ అట్లా తయారైతున్నాయి అక్కడ కూడా ఏ స్వ పట్టించే టైంకి తయారైనారు స్టెఫన్ టైంలో అట్టనే తయారైనారు వాళ్ళు ప్రతి దశలో అటనే తయారవుతుంటారు సర్దుకాయలు పరిసైలు శాస్త్రులు పరిసైలు వాళ్ళకు వాళ్ళకు త ఈ తర్కం బోధలో తర్కం వ్యత్యాసాలు ఉంటాయి కానీ ఒక కామన్ కాజ్ వస్తే కామన్ కేసు వస్తే అందరూ యునైట్ అయిపోతారు అంటే మనం అందరం ఒకటే చూపించుకోవడం కొరికి అవును తెలుసు అదే ఆత్మ కదా అదే ఆత్మ ఎప్పటికైనా నడుస్తూ ఉంటుంది మొదటి నుంచి ఈ రోజు వరకు కూడా అదే ఆత్మ కదా వాళ్ళ వెనుక ఉన్నది లేక ఉన్నది కాబట్టి కొంచెం కష్టమే ఇవి మనం చెప్పడం కాబట్టి ప్రేమతో కొంత జాగ్రత్తగా వీటిని మనం చెప్పాలి లేకపోతే ఈ మార్కు మార్క్ శువార్త పదమూడు తొమ్మిది చాలా త్వరగా నెరవేరుతుంది మన లైఫ్లోనే మనమే పటపడతాం కదా ఇది యాక్చువల్గా వాళ్ళకు సంబంధించింది ఎవరికి గొప్ప జనకు సంబంధించింది కానీ మనము చెప్పే బోధ జాగ్రత్తగా చెప్పకపోతే పరిశైలు సర్దుకాయలు మనల్ని వాక్కుంటారు అని చెప్తున్నాను మనం సభల కొరకు సభల ఎంతకు సమాజ మధ్యంలో దెబ్బలు తినాల్సి మనం లేక పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాల్సి మనం నువ్వు సేవ చేసుకుంటుంటావా టైం అంతా అక్కడ వేస్ట్ చేసుకుంటుంటావా ఈరోజు జరుగుతుంది అదే కదా చర్చలు చర్చిలలో జరుగుతుంది ఇదే ప్రపంచం అంతటా కోట్ల తిరుగుతున్నారు లాయర్లకి కానుకలు చర్చిలో వచ్చే కానుకలు అన్నీ లాయర్ ఫీజులు కట్టేస్తున్నారు లక్ష లక్షలు ఆ లాయర్లు కూడా ఎంత తెలివి కలవాలంటే నాకు తెలిసే చర్చిల పేరే నేను మీకు చెప్పను చాలా చర్చలు ఉన్నాయి ఈ ఏరియాలో ఉన్నాయి ఆ చర్చిలు సంవత్సరానికి లక్షల లక్షలు ఫీజులు పోతున్నాయి లాయర్లకి చర్చిలకి కేసెస్ మీద ఆ లాయర్లు కూడా ఎంత తెలివి కలవాలంటే ఆపోజిషన్ పార్టీలు వీడు దోస్తులు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కేసుని ఇటనే పోనిస్తాం ఉంటే మనకి లైఫ్ లాంగ్ సంవత్సరాల సంవత్సరాలు ఫీజులు వస్తూ ఉంటాయి కదా దాన్ని తష్పా చేసేస్తే కట్ అయిపోతుంది కదా అర్థమవుతుందా కాబట్టి దేవుని దేవు ఒక రీతిగా చెప్పాలంటే అది దేవుని యొక్క సన్నిధిలోకి పోల్సిన కానుకలు దేవుని దగ్గర పోతలేవు అవి దేవుని పనికి వడబడతలేవు అవి అన్నిళ్ళు దాన్ని దోచుకొని పోతున్నారు దానికి కారణం ఎవరు అంతే కదా కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా వీళ్ళు తెలిసి తెలియక వాడి చేతిలో చిక్కబడుతున్నారు అన్న విషయం అదే నేను ఇప్పుడు మీకు త్వరగా చూపిస్తాను కొన్ని విషయాలు చూడండి మన ప్రభువే ఇది నిర్వర్తిస్తుడు కావాలని అప్పగిస్తుడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం సన్ గురించి మాట్లాడుతున్నాం మనం ఈరోజు ఇది నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పినను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 ఆ క్రిస్టియన్ ఛానల్స్ వస్తే కదా టీవీ ఛానల్స్ ఆ టీవీ ఛానల్స్లో ఆయన వాక్యాలను నేను ఒకసారి ప్రదీస్తున్న ఇంట్లో పోతే లావుగా మనిషి చాలా లావుగా ఉంటాడు పెద్దగా ఇంత పెద్దగా ఆయన మొహం జాన్ హేగి ఆయన చాలా గంభీరంగా అంటే గంభీరంగా అంటే మంచి వాయిస్తో వాక్యాలు చెప్తా ఉంటాడు ఎటువంటి వాడు ఆయనకు ఆకర్షింపబడతారు అట్లా చెప్తాడు వాక్యం అయితే ఆయన ఒక సంస్థ ఆరంభించాడు దాని పేరు ఏంటంటే Christians United for Israel దాని పేరు Christians United for Israel ఇజ్రాయెల్ కొరకు క్రైస్తవులు ఐక్య సమాజంగా ఏర్పరచుకున్న వాళ్ళు ఇస్రాయల్ కొరకు క్రైస్తవులు ఐక్యత కలిగిన వారు దా సంఘం పేరు దాని తెలుగులో ఎట్లా మనం తర్జుమా చేస్తామో తెలియదు కానీ ఇంగ్లీష్లో మటుకు క్రిస్టియన్స్ యునైటెడ్ ఫార్ ఇజ్రాయెల్ అది సంస్థ దాంట్లో నేను అప్పుడు ఆ రోజుల్లో నేను చెప్పింది నాకు లేదు చాలా సంవత్సరాల క్రితం ఒకసారి నేను చూపించిన ఈ విషయం ఆయన దగ్గర హండ్రెడ్ పాస్టర్స్ వెరీ సీనియర్ పాపులర్ ప్రపంచం నుంచి వెరీ పాపులర్ పాస్టర్స్ ఆయన దగ్గర మెంబర్స్ ఆయన సంస్థ రన్ చేసినప్పుడు ఎట్లుంటుందంటే నేను ఎప్పుడు చూడలేదు ఆ మీటింగ్స్ కానీ ఆ లో ఏం జరుగుతుందో నేను చెప్తాను నైట్ అంతా వాళ్ళు వర్షిప్ చేస్తుంటారు పాటలు పాడుతుంటారు ఎట్లా అంటే ఆ యూదుల యాజకులుంటారు కదా రబ్బాయి రబ్బాయి అని అటారు వస్తారు ఒక దిక్కు వాళ్ళందరు కూర్చుంటారు ఒక దిక్కు క్రైస్తవులు కూర్చుంటారు అసలు వాళ్ళకి పడదు మీకు తెలుసు మొదటి కూడా పడదు క్రైస్తవులకి యూదులకు పడదు కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ క్రైస్తవులు అందరూ ఇస్సల్పదల కొరకు ప్రపంచం నుంచి అంతా ధనాన్ని సమకూర్చుకొని ఆ దేశానికి ఇస్తున్నారు అది బాధ్యత వీలది ఈ క్రిస్టియన్స్ యునైటెడ్ ఫర్ ఇజ్రాయెల్ దాని షార్ట్ ఫామ్ ఏంటంటే కూఫీ నేను నెక్స్ట్ టైం మీకు ఫుల్ ఫామ్ చెప్పాను కూఫీ అనే ఎందుకంటే అది తగులుతూ ఉంటుంది ఈ వాక్యాలు ఆరవ బుర్రలో రెగ్యులర్గా వస్తూ ఉంటుంది కూఫీ గురించి అయితే నేను అనుకున్నాను అది కేవలము వెస్టర్న్ కంట్రీస్లో అమెరికాలోనే ఉంది అనుకున్నాను కానీ అది ఇక్కడ కూడా వచ్చింది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్లో టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో ఆయన ప్రోగ్రామ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి టీవీలలో నాకు అప్పుడు అర్థమైంది ఈ ఆత్మ ఎట్లా విస్తరిస్తుంది ఎందుకంటే ఈ ప్రవచనం నెరవేరాలంటే అవి విస్తరించాలి ఒక ఒక స్థలంలో పుట్టి ఇంకొక స్థలానికి విస్తరించి ప్రపంచం అంతటా చుట్టుకోపోవాలి అది ప్ర ప్రవచనం అట్లా నెరవేరాలి కదా పాత కాలపు ప్రవచనాలు ఒక దశలో ఒక దేశంలో ఒక పట్టణంలో ఒక గ్రామంలో నెరవేరట్టు చూస్తాం కానీ యుగ సమర్థిక వచ్చేప్పటికీ ప్రపంచమంతా నెరవేరాలి ఎందుకంటే ప్రపంచమంతా చెందిపోయిన వారు క్రైస్తవులు లేక ఇస్టల్పాయలు అంతరంగం వంద యూదులుగా మార్చబడ్డవాళ్ళు క్రైస్తవులే కాబట్టి ప్రపంచమంతటా నెరవేరాలి ప్రవచనాలు ఇప్పుడు అందుకు అది నెరవేరాలంటే ఇవన్నీ సూచనలు మనం గమనించాలి అయితే వీళ్ళ బాధ్యత ఏంటంటే బైబిల్ లేని వాక్యాలు చూపిస్తారు ఏంది మొదటి వాక్యం ఏంటంటే వీళ్ళ ఈ సంస్థ యొక్క అంశం లేక దాని ఉద్దేశం ఉద్దేశం పర్పస్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 నాకు గ్యాప్ కొనకాడికి టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ఫైవ్ సిక్స్ నుంచి విట్టిన వాళ్ళ గురించి కానీ అప్పుడప్పుడు నాకు తగులుతూ ఉంటాయి నేను విడిచిపెట్టిన కానీ మాతో వాటితో మాకు సంబంధం లేదు వాటితో ఎటువంటి సహవాసం నాకు లేదు అనేసి నేను చెప్పిన వాడిని కానీ అక్కడక్కడ తగులుతూ ఉంటాయి ఎందుకు తగులుతాయి అంటే ఈ ప్రవచనం నెరవేరే టైంకి ఇది స్ప్రెడ్ అయింది గమనించ నువ్వు అని ప్రభు నాకు చూపిస్తున్నాడు నాకనే కాదు నీకు కూడా చూపిస్తాడు ఈరోజు నీకు చూపిస్తుండు ఇక మీద మీరు ఇంకా బాగా చూస్తారు దాని తర్వాత మీరు అనేకలా ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు చేస్తూ ఉంటారు ఎందుకంటే ఒక చిన్న గుంపు వాళ్ళకి ఇవన్నీ అర్థం కావాలా బైబుల్ కాలేజెస్ ఇవి ధ్యానించరు కదా ప్రాఫిటిక్ కాన్ఫరెన్సెస్ వల్ల కూడా ఇవి ధ్యానించరు ఎందుకు ధ్యానించారంటే వాళ్ళ వాళ్ళకి ఇవి అనుగ్రహించబడలేదు నీకెందుకు అనుగ్రహించబడింది నువ్వు ఈ సూచనని గమనించి గొప్ప సిద్ధపరచడం కొరకు నీకు ఇవి కాబట్టి ఈ కూఫీ అనే వాళ్ళు ఏం చేస్తారంటే జాన్ హేగి దానికి ప్రెసిడెంట్ దానికి ప్రపంచం నుంచి గొప్ప గొప్ప సేవకులందరూ దాంట్లో మెంబర్స్ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద చర్చ్ ఉంది అనుకో హైదరాబాద్లో ఆ చర్చ్ పాస్టరు దాంట్లో మెంబర్ కాబట్టి ఈ చర్చ్ నుంచి అక్కడికి పోతే కానికాలు ప్రతి సంవత్సరం కోట్లు కోట్లు దానికి పోతాయి కాబట్టి వన్ నైట్ వాళ్ళు అది ఏదో వన్ నైట్ విత్ ఇజ్రాల్ అనేది ఎవ్రీ ఇయర్ ఒక ప్రోగ్రామ్ పెడతారు వాళ్ళు ఆ ప్రోగ్రామ్లో ఏం చేస్తారు ఇస్రాయల్ దేశపు యాజకులు ఉంటారు కదా ఇప్పుడు యూద మత యాజకులు వాళ్ళందరూ వస్తారు అక్కడికి చాలామంది గొప్ప గొప్ప మినిస్టర్సు పాలిటీషియన్స్ బిజినెస్మెన్ అందరు వస్తారు అక్కడికి వచ్చి ఆ పెద్ద హాల్లో పెద్ద గ్రౌండ్స్లో ఇక్కడ వాళ్ళందరూ కూర్చుంటారు ఇక్కడ క్రైస్తవులు కూర్చుంటారు ఇంక నేను గమనించిన ఒకసారి వీళ్ళ ప్రోగ్రామ్ ఇస్రాల్ ఎంతగా పొగుడుతూ ఉంటారు ఇస్రాల్ దేశాన్ని ఎంతగా పొగుడుతూ ఉంటారు క్రైస్తవులు జాన్హేగి అప్పుడు నాకు అర్థమైంది ఇస్రాయల్ దేశము ఒక విగ్రహంగా తయారు చేసుకుంది క్రైస్తవ జీవితం ప్రపంచమంతట ఈరోజు వాళ్ళు పరిశుద్ధ జనంగా మరే పరిశుద్ధ జనంగా వాళ్ళు కాదు కదా బైబిల్ చెప్తుందే పరిశుద్ధ జనం నువ్వని చెప్తుందే బైబిల్ జ్యేష్ఠ హక్కు వాళ్ళకి వాళ్ళు దాన్ని తృణీకరించారు నేను ఎక్కడ నేను నాగరెడ్డిగూడంలోనే ఎక్కడ నేను వాకే చెప్పిన ఇస్రాయల్పల్లిని దేవుడు ఈ లోకానికి వెలుగుగా ఏర్పరచుకున్నాడు కానీ వాళ్ళు వెలుగలేకపోయినారు అందుకు ఏసులో ఈ లోకానికి వెలుగులాగా రావాల్సి వచ్చింది ఆ వెలుగు ఇప్పుడు మనము మనము ఈ లోకానికి వెలుగులాగున్నాం కానీ వాళ్ళ రబాయిలు ఈరోజు కూడా వాళ్ళ యాజకులు ఈరోజు కూడా ఇస్రాయల్ మనము అని అనులకు వెలుగులాగా ఉండడానికి కొరకు దేవుడు మనల్ని ఏర్పరచుకునే ఏషే గ్రంథంలో వాక్యం చూపిస్తారు ఈరోజుకి కూడా అంటే వాళ్ళు ఇంకా ఆదిత్యగానే మోసాలున్నారు ఆ వాక్యం అర్థం కానీ క్రైస్తవులు ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళే వెలుగు అనుకుంటున్నారు అసలు నువ్వు వెలుగు నువ్వు కదా అప్పుడు ఏమవుతుంది వాడు వెలుగన్నప్పుడు నువ్వేమవుతున్నావు నువ్వు వెలుగు కానప్పుడు నువ్వు మంచ కింద పెట్టుకునే వెలుగువే కొంచెం కింద ఏమైనా కథ మనం చూస్తాం కదా వెలుగునివ్వడు మంచం కింద పెట్టుకోనంటారు దాన్ని దీపస్తంభం మీద పెడతాం కాబట్టి క్రైస్తవులు ఈ లోకానికి వెలుగు ఎందుకంటే వాళ్ళు వెలగలేదు ఒక్క కేసు చూపించండి పాత నిబంధన కాలంలో ఇసాల్ ఫలు ఒక్కనైనా ప్రవచంతో నడిపించండి రా అనిలన్ యోనా విషయంలో చూస్తాం యోనా తర్వాత హబకొక నివే పట్టణానికి రెండుసార్లు ప్రవచనం ఉంటుంది నా హోము వంద సంవత్సరాల తర్వాత యోనా ప్రవచనము యోనకు బయల్పరి యోనకి చెప్పబడ్డ ప్రవచనం అది యోన ప్రార్థన వలన శిక్ష ఆగిపోయేది నినివే పట్టణం మీద దాని తర్వాత నా హోమ్ కాలంలో అది అమలు అంటే హండ్రెడ్ ఇయర్స్ దేవుడు ఓపిక పట్టి ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలా ప్రపంచమంతటా ఒక ప్రశ్న ఇస్తారు వేరే నాన్ క్రిస్టియన్స్ ఏం తెలుసా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 దాన్ని నువ్వు ఎట్లా వాళ్ళకి చెప్తావు మన ప్రభుని నువ్వు ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటావు నీ హృదయంలో ఆయనకు అవసరం లేదు నీ ప్రొటెక్షన్ నువ్వు ప్రొటెక్ట్ చేయడం అవసరం లేదు దేవుణ్ణి ఆయన ఆయనకు తెలిసి ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలో కానీ నీ విశ్వాసం పోగొట్టుకుంటున్నా అక్కడ వాళ్ళ ప్రెస్టేషన్ నీ విశ్వాసం కాపాడుకోవాలంటే దానికి కరెక్ట్ జవాబు ఇవ్వాల నువ్వు అమాలయకులకి ఎందుకు అంత కఠినంగా శిక్షించండు దేవుడు ఎవరి టైంలో సౌలు సౌలు కాలపులా చాలా కఠినంగా చంపిస్తాడు కానీ ఆ హదద్దు కదా రాజు అమాలేఖల రాజు హదద్దు హదద్దేనా వాణ్ణి చంపకుండా తీసుకొని వస్తాడు సౌల్ రాజు బందీ చేసుకుని వస్తాడు చూపించుకోవడానికి చూడండి వాడిని బంధించుకొచ్చు గొప్పతనం చూపించుకోవడానికి కోరు దాని తర్వాత మంచి మంచి గొర్రెలు ఎందుకు తీసుకొచ్చింది చాలా సంవత్సరాల క్రింద చూపించిన వాక్యము అవి చాలా బలిష్టమైన గొర్రెలు దాని విత్తనము ఎక్కడ లేదు అమలేఖల దగ్గర ఉన్న విత్తనం గొర్రెల విత్తనం మంచి జాతి విత్తనాలు ఆ మంచి జాతి గొర్రెలని ప్రొటెక్ట్ చేసుకోవడానికి తెలుసుకుంటే శారీరకమైన గుణం వచ్చింది ఈ సౌలలో అప్పుడే దయ్యం దూరింది అనలో దాని తర్వాత మీకు తెలుసు సమయలు చంపడం అవన్నీ మనం చూస్తాం కదా హదద్దనా అగగు అగగు రాజు అగగురాజు కాబట్టి ఆయన ఎందుకు ఓర్పు పట్టిండంటే హండ్రెడ్ ఇయర్స్ ఓపిక పట్టిండు యోన నినివే పట్నం విషయంలో ఈ రోజు కూడా అంతే ఎందుకు అంత ఓపిక పట్టిండి ఇయర్స్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి నెరవేరుతుంది ఈ కథ మళ్ళీ టూ ఇయర్స్ నుంచి ఆయన ఓపిక మళ్ళీ చెప్పాలా మన మనుషులకి నీకు కోపం వస్తే నువ్వు అంత ఓపిక పడతావా నీ సొంత పిల్లలు ఆ రీతిగా చెడిపోతుంటే నువ్వు ఓపిక పడతావా ఎంతకాలం ఊపిక పడతావు చెప్తావు ఎంతకాలం ఓపిక కొట్టాలా బాయ్ అని చెప్తామా మళ్ళీ అయినా కూడా అంతే ఆయన ఇంకా దీర్ఘంగా ఓపిక పట్టండి ఇంకా దీర్ఘశాంతం కలిగిన వాడు ఆయన గుణగణం అది మనం చెప్తున్నాం ఆయన తీర్పుని ఎందుకు ఇంత డీలే చేస్తుండే ఆరు ట్రం ఆరు బుర్రల వరకు ఓపిక పట్టాలనా మోసే తనట్టాడు కదా నువ్వు కొంచెంసేపు పక్కకు జరిగి మోసే నేను వీళ్ళందరినీ తీసుకొస్తా అట్టాడు కదా మరి ఆయన తలుచుకుంటే చేయలేడా తప్పకుండా చేస్తాడు అంటే మోసేని టెస్ట్ కూడా చేసినాడు అక్కడ తీసుకొచ్చి నీ సాక్ష్యాన్ని విడగొడతావా అన్నట్టు చెప్తాడు అంతే కదా మోసే విశ్వాసాన్ని పరీక్షించండి అక్కడ దేవుడు ఆ రీతిగా చెప్పాలంటే మోసనొచ్చు కదా నా విత్తనమే నా పిల్లలే భవిష్యత్తులో ఉంటారనేసి అనుకోవచ్చు కదా ఆయన కాదు మోసే త్యాగపూరితమైన జీవితం త్యాగం చేసుకునేవాడు ఎక్కడ కూడా మనం చూడము మోసే పిల్లల గురించి కదా చూస్తాం ఎక్కడన్నా సేవలు తన భార్య గురించి కూడా చూడము తన పిల్లల గురించి కూడా చూడము సేవలో అది మనము చెప్పగలమా ఈరోజు పాసాలే చెప్పగలమా నేను నిన్న బ్రదర్ దినకరన్ ఒకరోజు ప్రవచిస్తుంటే ఎక్కడ అంటే బెనిహీన్ బ్రదర్ దినకరణ్ కూర్చున్నారు బ్రదర్ దినకరన్ పక్కన పాల్ దినకరన్ కూర్చున్నారు నేను ఇది డెలీట్ చేస్తాను పెట్టను అయితే బ్రదర్ దినకరన్ ప్రవచిస్తుండేమంటే గాడ్ టోల్డ్ మీ నీ తర్వాత నీ కుమారుడు జాష్వానే ఈ సేవని కొనసాగిస్తాడు అని బెనిహీన్కి చెప్తున్నాడు అంటే బెనిహీన్ సంస్థ ఉంది పెద్ద సంస్థ నీ తర్వాత నీ కుమారుడినే దేవుడు ఏర్పరచుకుండు ఈ సంస్థ కోరిక అని తర్వాత ఇవే అన్ని కథలు ఎక్కడైనా ఇదే స్టోరీ ఉంటుంది అన్నట్టు బ్రదర్ దినకరణ్ తర్వాత తన కుమారుడు పాల్ దినకరణ్ పాల్ దినకరణ తర్వాత తమ తన మనముడే ఎక్కడైనా కదా ఎక్కడైనా అది రాజకీయమే కానీ బిజినెస్ ఏ కానీ వారసత్వపు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 అంటే రక్త సంబంధము గోత్రము అనేది అక్కడ కూడా లేదు ఆయన అక్కడ కూడా ఏం చేస్తుందంటే నువ్వు ఏ గోత్రంలో పుట్టినా గానీ నీ ను, హృదయాంతరంగం ను నుంచి రావాలా ఆయన కొరకు సమర్పణ నీ పూర్ణ హృదయంతో అందుకే కదా నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలంతో పూర్ణ వివేకంతో నీ దేవుడైన యహోవాను నీ దేవుడైన యోహోవాను నీ దేవుడైన ప్రభువును సేవింపవలను ప్రేమింపలను అన్న విషయాలు రెండో వాక్యాలు చేస్తాం మనం కాబట్టి పాత నిబంధన కాలంలో కూడా ఈసారి పదవి ఒక చిన్న గుంపును ఏర్పరచుకున్నాడు దేవుడు ఎందుకు వాళ్ళు అంతరంగమంతు ఈ సులబా లాగా జీవించారు కాబట్టి తక్కిన వాళ్ళు జీవించలేకపోయినారు కదా కాబట్టి సన్హద్రీన్ అన్న కౌన్సిల్ గురించి మనం కొంచెం ధ్యానిస్తున్నాం ఫార్టీ ఎయిట్ సిక్స్టీ ఏముందంటే ఐ యూనియన్ బై అసోసియేషన్ కంపానియన్షిప్ ప్రాసెస్ రిజెంబ్లెన్స్ position instrumentality addition besides with in composition it has similar application including completeness ante aa 70 mandi antaram kada sanhedrin ante 70 mandi adhipathulu untaru ante leka yajakulu senior yajakule sanhedrin lu untaru ante adu oka council vallu theermaninchukuntaru yesu rovisalu eda chestamanamu stephen rovisalu kuda vallu theermaninchukuntaru veedu marnaniki patrudani vallu theermani isthe appudu raalata kodatharu manushulu అంతవరకు మనుషులు రాళ్ళు పట్టుకొని ఉంటారు అంతే ఇస్రేయర్ సన్హెద్రీన్ యొక్క రోల్ అది అది ఇక్కడ చూపిస్తుంటే ప్రభు మార్కువార్త పదమూడు తొమ్మిదిలో అది ఇప్పుడు నెరవేరబోతుంది మన కాలంలో అంటే ఈ సన్ తిరిగి వస్తాయి ఈ విషయం మీరు జాగ్రత్తగా అర్థం ఇవ్వాలా సన్హద్రీన్లు తిరిగి వస్తాయి ఎందుకంటే ఈ ముస్లింస్కి షారిలా అని ఉంది అదొక సభ షారి అనేది ఒక సభ వాళ్ళకి ఆల్రెడీ వచ్చేసింది ఇప్పుడు ఇది ఇక్కడ కూడా రావాల్సి వస్తుంది లేకపోతే సభల యొద్కి మీరు ఈడ్చబడి కొట్టబడతారని ఎందుకు చెప్తాడు ప్రభు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 బై అనాలజీ ఏ క్రిస్టియన్ చర్చ్ ఇక్కడ ఉంది చాలా క్లియర్గా ఉంది జేమ్స్టాంగ్ నంబర్స్ ఫార్టీ ఎయిట్ సిక్స్టీ త్రీలో ఏముందంటే అంటే క్రిస్టియన్ చర్చ్ ఉంది కాబట్టి ఇంకా మనకు డౌటే లేదు ఇది చర్చలనే నెరవేరుతుంది ఇది తన్నులు తినడం అనేది స్టార్ట్ అవుతుంది అసెంబ్లీ కాంగ్రిగేషన్ సినినాగా ఇన్ని పదాలున్నాయి తర్వాత కొట్టబడతారు బీటెన్ లెవెన్ డెర్ ఓ హెబ్రి భాషలో అది లేక అది గ్రీక్ భాషలో ప్రైమరీ విత్ ప్రైమీ వర్ ప్రాపర్లీ టు ఫ్లే ఫ్లే అంటే కొరడా అంటారు కదా విప్పింగ్ అంటారు దాన్ని కొరడా కొట్టడం బై ఇంప్లికేషన్ టు స్కౌర్జ్ అంటే కొరడాతో కొడితే చర్మం మూడొస్తుంది దాన్ని స్కౌర్జ్ అంటారు కొట్టడం దాన్ని దాని బై అనాలిజీ టు త్రాష్ త్రాష్ అంటే గుదడం తర్వాత బీట్ కొట్టడం దాని తర్వాత స్మైట్ స్మైట్ అంటే కాటు వేయడం అదీకు ఇంతగా ఈ రీతిగా గొప్ప మందర మందిరం శమ్మల పాలవుతారు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు సమాజ మందిరంలో మీరు కొట్టబడతారు ఆ ఏ రీతి కొట్టబడతారు నంబర్స్ తప్ప లేకపోతే మనకు అర్థమే కాదు ఏ రీతి కొట్టబడతారు కరోనాతో కొట్టబడతారు దాని విప్పింగ్ చేయబడతారు అంటే మీ చర్మం నూడొచ్చేటట్లు దాని తర్వాత గుద్దుతారు వాళ్ళని మిమ్మల్ని బాగా మన ప్రభుని గుద్ది దాని తర్వాత కాటు వేస్తారు అవి మన ప్రభుని కొట్టినప్పుడు ఆ కురాలకి ముళ్ళు ఉండేది ముళ్ళు మేకలు కొట్టితే ఇట్లా గుజ్జితే చర్మం మూడొచ్చాడు పౌడి పొడిగా అట్లా అంత కఠినంగా అంత కఠినట్టు రోమియోలు రోమ్ రోమియోలు గ్రీస్ నుంచి వస్తారు గ్రీసులే కటిల్ అంటే వాళ్ళకంటే కటిన్ అంటే నుంచి బబ్బులోనే చాలా కఠినలు బబులోను తర్వాత అశురు రాజులు మరి కటినులు వాళ్ళ నుంచి వచ్చే వాళ్ళు గ్రీస్ వాళ్ళని ఓడగొడతారు గ్రీస్ దేశస్థులు అలెగ్జాండర్ టైంలో మరి కఠినులు వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు మరి మరి కటినులు కాబట్టి రోమా సామ్రాజ్యము చాలా కఠినమైన సామ్రాజ్యం చరిత్రలో మన ప్రభువు పుట్టిన టైంకి ఉన్నారు వాళ్ళు అంత కఠిన అందుకు ఆయన మరణము అంత కఠినమైన మరణం ఆయన రుచి చూడాల్సి వచ్చింది ఎవరు చూడని చరిత్రలో ఇక మీద మరణం లేదు బ్యాన్ చేసేరు ఇప్పుడు దాన్ని ప్రపంచంలో లేదు ఒక ఇస్లామిక్ దేశాలలో ఉంది ఇప్పటికి కూడా అటువంటి మరణం కానీ ప్రపంచం అయితే దాన్ని బ్యాన్ ఎందుకంటే అది చరిత్ర అక్కడికి ఎండ్ అవుతుంది కఠినమైన మరణం అనేది ఆయన తర్వాత అటువంటి మరణం ఉండదు ఒక రెండు వాక్యాలు నేను మీకు చూపించేసి ఈరోజు నేను ముగిస్తాను వాక్యము ఆరవ ఆరవ బూరకు సంబంధించిన విషయాలు మనం ధ్యానించబోతుండగా ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వర్షం ప్రకటన తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వర్షంలో దీనికి సంబంధించిన విషయాలు మనముంటాయి ప్రకటన గ్రంథము దానికి ముందు తెలుపు ఆరవ దూతకు సంబంధించి అక్కడ కాదు ఇక్కడ ఇటు ఈ పైన మీది ఇంకా కరెక్ట్ సో పన్నెండవర్షంలో చూడండి ఇప్పుడు ప్రకటన గ్రంథము తొమ్మిదో అధ్యాయము పన్నెండవ వర్షంలో మొదటి శ్రమ గతించను కాబట్టి పోయిన వారం వరకు మనం చూసుకున్నాం ఐదవ బోరకు సంబంధించి శ్రమ అది మొదటి శ్రమ మొదటి శ్రమ అంటే ఐదవ బోరతో అది ముగించిపోతుంది గతించినడు కాబట్టి అండ్ బిహోల్ దేర్ కమ్స్ టూ వౌస్ టూ బౌస్ మోర్ హియర్ ఆఫ్టర్ తర్వాత ఇదిగో మరియు రెండు శ్రమలు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 పదిహేడేమో ఇది చాలా ఉంది వాక్యం నేను చూస్తుంటే చాలా కష్టంగా ఉండేది ఇంతగానం డీటెయిల్డ్గా ధ్యానించాలంటే ఖచ్చితంగా చాలా కాలం పడుతుంది నాకు తెలిసి ఎందుకంటే ఆయన చెప్తాను ఆయన ప్రిపరేషన్ అది రీతిగానే ఉంటుంది కదా కాబట్టి ఎంత కాలం అనేది నాకు కూడా తెలియదు వాళ్ళ ఆ వాక్యాలు చదువుతుంటే చాలా కష్టతరంగా ఉంటాయి ఒక్కసారి చూడండి పదమూడవ వచ్చంలో అరవ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్మల నుండి ఇప్పుడు ఎన్ని దూత్తలు ఉన్నారు చెప్పండి ఇక్కడ లెక్క పెట్టండి ఇల్లున్నాయో ఐదన్నయ ఆరన్నయ ఏడున్నయ హ్ కాదు కాదు ఒక దూత ఆరవ దూత ఊరవుతుంది కదా హ హ అంటే ఎన్ననే ఐదనే ఆల్్రెడీ ఆ ఆ ఊరు పడుతున్నాడు ఆరవ దూత ఉంది ఐదోనే హ ఆ ఆరవ దూత ఆరవ దూత బూర వదుతుంది నలుగురు దూతలు అక్కడ ఆరవ దూతకి ఎవరు చెప్తున్నారు అది అది మాలాది అది మనం మర్చిపోతున్నాం మెయిన్ అది ఒక స్వరము ఆజ్ఞాపిస్తున్నాడు ఏమన్నా ఆజ్ఞాపిస్తున్నాడు ఆ నలుగురు దూతలు బంధింపబడినారు ఎక్కడ యూఫ్రాక్టిస్ నది దగ్గర ఉంది కదా అండ్ ద సిక్స్ ఏంజిల్స్ సౌండెడ్ అండ్ ఐ హర్డ్ అ వాయిస్ ఫ్రమ్ ద ఫోర్ హార్న్స్ ఆఫ్ ద గోల్డెన్ ఆల్టర్ విచ్ ఇస్ బిఫోర్ గాడ్ కాబట్టి ఒక శబ్దము ఒక స్వరము ఎక్కడి నుంచి వస్తుంది ఆ నాలుగు కొమ్ముల బలిపీఠం యొక్క కాబట్టి ఆ నలుగురు దూతలు బంధింపబడినరు మన వాటి గురించి మనం ధనించాలా కదా ఎందుకు బంధింపబడినారు అనేది కూడా ధనించాలా కదా ఎంతకాలం నుంచి బంధిపబడినారు ఆ దూతలు మరి దూతలు అంటే ఎవరో మీకు తెలవాలా కదా వాళ్ళు ఎందుకు బంధింపబడతారు మరి ఆ రోజే ఎందుకు అక్కడ చూడండి వాడిని విడిచిపెట్టమని స్వరం వినిపించడం చూస్తున్నాం కదా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 అదే గంట అదే నెల అట్లా ఉంది కదా ఇంగ్లీష్లో అట్లా లేదు రివర్స్ ఉంది ఇంగ్లీష్లో గంట ఉంది తర్వాత దినం ఉంది దాని తర్వాత నెల ఉంది దాని తర్వాత సంవత్సరం ఇంగ్లీష్ రివర్స్ అంటే మీకు ఇప్పుడు అర్థమవుతుంది టైం అయిన దృష్టిలో టైం ఎట్లుంటుందో ముందు వెనకలు పోతూ ఉంటుంది అది మనకి చూడకపోతే బ్లైండ్గా చదివేసి వెళ్ళిపోతూ ఉంటాం మనం ఇంగ్లీష్ బైబల్లో చూస్తేనేమో అన్ అవర్ నుంచి ఇయర్కుంది తెలుగులో చూస్తే ఇయర్ నుంచి అవర్కుంది చెప్పండి ఇయర్ నుంచి అవర్కి వస్తుందా అవర్ నుంచి ఇయర్కి వస్తుందా అవర్ నుంచి ఇయర్కి వస్తుంది కదా ఒక గంట దినం గడిచిపోతుంది పన్నెండు గంటలు దాటితే కొంత దినం స్టార్ట్ అవుతుంది అంతే కదా కానీ ఇక్కడ రివర్స్ ఉంది ఎందుకుంది తెలుగులో ఎందుకు దేవుడు ట్రాప్చి మనం అర్థం చేసుకోవడం కోరిక ఎందుకంటే పైన మళ్ళీ వాపసు వస్తున్నాయని అర్థం గతించిపోయిన అన్ని సంవత్సరాలు మళ్ళీ వాపసు వస్తున్నాయి మనకి అది చూపిస్తున్నాడు దేవుడు ఆయన జ్ఞానం మనం ఎన్నిసార్లు చూసినాం తిరిగి తిరిగి రప్పిస్తాను వాటిని కానీ చివరికి వచ్చేటప్పటికీ అది ప్రపంచం అంతటా గంభీరంగా ఉంటుంది విషయాన్ని ప్రభు మనకు చూపించారు కాబట్టి వీళ్ళు ఎందుకు బంధింపబడ్డారు ఎందుకు విడవబడ్డారు అక్కడ ఉంది అక్కడ నేను వాక్యము లాస్ట్కి పదిహేనవ వచనంలో చూడండి మనుషులలో మూడవ భాగం మొదటి రెండు గుంపులేంది మొదటి భాగము రెండవ గుంపు మొదటి భాగము తేళ్ళు రెండవ భాగము సర్పములు మూడవ గుంపు ఇది మూడవ గుంపు చాలా క్లియర్గా ఉంది కాబట్టి ఇంకా చాలా క్లియర్గానే చూపిస్తారు దేవుడు మనకి మనుషులలో మూడవ భాగం అంటే ఆ మొదటి రెండు గుంపులు తర్వాత మిగిలిన భాగం కాబట్టి మనుషుల్లో మూడో భాగం అంటే ఇది గొప్ప జనమే హండ్రెడ్ పర్సెంట్ డౌటే కాబట్టి అది ఈ నలుగురు దూతలు ఎందుకు విడవబడ్డారంటే మనుషులలో ఉన్న మూడవ భాగంని చంపడానికి కూడా ఉంది క్లియర్గా ఉందా సంహరించవలని కాబట్టి ఆరవ బూర అంతా మరణ కాండకు సంబంధించింది ప్రవచనం ఇక క్రైస్తవులు మతపరమైన క్రైస్తవులు మరణం రుచి చడబోతున్నారు ఈ బూరతో సరే ఎనీ ఏ కామెంట్రీస్ చూసినా మనం బైబిల్ కామెంట్రీస్ ఏ బైబుల్ పుస్తకాలు చూసినా నేను చాలా చదివిన గతంలో ఇప్పుడు అంత టైం లేదు అవకాశం కూడా లేదు కానీ గతంలో నేను చాలా బైబిల్ కామెంట్రీస్ చదివినను ప్ర ప్రకటన గ్రంథం సంబంధించిన ఎన్నో చదివినా నేను ఎన్ని రకరకాల పాస్టర్స్ ప్రపంచంలో గొప్ప గొప్ప సేవకులు ప్రాఫెట్స్ అంటే వాళ్ళ పుస్తకాలలో చదివిన నేను వాళ్ళ ఎన్ని ఒక రీతిగా ఉంటాయి అంటే మొదటి బూర అయిపోయినాక రెండవ బూర ఆరంభం బూ రెండవ బూరది అయిపోయాక మూడవ బూరకు సంబంధించిన విషయాలు మూడవ బూరకు సంబంధించిన విషయాలు అయిపోయినాక నాలుగో అట్లా ఒక బూర అయిపోయినాక ఇంకొక బూర స్టార్ట్ అవుతున్నాడు కానీ ప్రభు మనకి చూపించింది ఏంటంటే ఒక బూర నడుస్తూనే ఉంటుంటే దాని మీద నుంచి ఇంకొక బూరది స్టార్ట్ అవుతూ అది స్టార్ట్ అవుతుంటే ఇంకొక బూరది స్టార్ట్ అవుతూనే ఉంటుంది అట్లా ఒక బూర మీదకి ఇంకొక బూర ఒక బూర నుంచి ఇంకొక బూర నడుస్తూనే ఉంటుంది అంటే ఇది సైకిల్ ఒక టైం సైకిల్ లాగా తిరుగుతూనే ఉంది అన్న విషయం ప్రభు చూపించింది ఎందుకంటే ఇవన్నీ పాత్ర పేదకాలు మనం చూసినా ఈ వాక్యాలు తర్వాత మన ప్రభుత్వాలు నెరవేరినాయి శిష్యుల కాలంలో నెరవేరినాయి ఆరు నుంచి మొదలుకొనే రెండు వేల సంవత్సరాల్లో ఎంతో మంది చనిపోయినారు హతాక్ సిండర్ ఎంతోమంది ప్రపంచంలో ఈరోజు మరీ బాహటంగా ప్రపంచం అంతా చనిపోస్తున్నారు మనుషులు అంటే ఇది భవిష్యత్తులో ఎప్పుడో నెరవేరబోతుందని చెప్తాయి కామెంట్రీస్ లేక ఒకటి అయిపోయింది ఇంకొకటి స్టార్ట్ అయిపోయి ఇంతకాలం అయింది టైమ్స్ తన చూపిస్తారు వాళ్ళు కానీ ప్రభు మనం చూపించింది ఏంటంటే ఇవన్నీ తిరిగి తిరిగి వస్తున్నాయి అంటే ఒకటి ఆరంభం అయిపోయి మూగించే టైంకి ఇంకొకటి స్టార్ట్ అవుతుంది అది కంటిన్యూ అవుతూ ఉంది మొదటి బూరకు సంబంధించిన అంశం అన్ని కంటిన్యూ అవుతున్నాయి దాని మీద రెండో బూర ఆరంభమై అది కంటిన్యూ అవుతుంది దాని మీద మూడవది ఆరంభమై కంటిన్యూ అవుతుంది అట్ల అదే టైం అంటే కదా సంవత్సరం నుంచి గంటకి గంట నుంచి సంవత్సరానికి పోవడం అదే విషయం ఇవి అన్ని బూరలు బూరలో జరుగుతున్నాయి అన్ని నడుస్తూనే ఉన్నాయి ఉదాహరణకి నేను మీకు చూపించిన సంసోను కాలంలో చూసినాం నాలుగు గుంపులు ఉన్నాయి అక్కడ మనం ఎనిసాలో చూసినాం రాజుల గ్రంథంలో ఎన్నో చూస్తాం ఈ నాలుగు గుంపుల గురించి ఒక్కటి నేను ఇంకా చూపించేసి వాక్యాన్ని ముగిస్తాను మటుకు ఇవన్నీ మనము వచ్చేవారం నుంచే ధీర్ఘంగా నేనిస్తాం ఒక్కొక్క అంశం జేమ్స్ట్రాంగ్ నంబర్స్ చూసుకొని ట్వంటీ వన్ వాక్యాలు ఇవి ఒకసారి చదివి పదహారవ వర్షం నుంచి ఇరవై ఒకటో వర్షం వరకు మీకు తెలుసు గురమ్ల గురించి మనం మీ గురంల గురించి కానీ ఇక్కడ ఇంగ్లీష్ అట్లా లేదు అందుకే జాగ్రత్తగా ధ్యానించాలా అక్కడ గుర్రముల గుర్రముల సైన్యమనుంది కదా మనం అది మర్చిపోద్దు పదం గుర్రములు వేరే గుర్రపు రౌతులు వేరే రౌతులు అంటే నడిపించేవాళ్ళు హార్స్ మెన్ అంటే హార్స్ మెన్ వేరే హార్సెస్ వేరే హార్సెస్ అంటే తేళ్ళకు సంబంధించింది హార్స్ అంటే తేళ్ల మీద సవరి చేసేటోళ్ళు సర్పంలు కాబట్టి ఈ తొమ్మిదవ అధ్యాయము ప పన్నెండు నుంచి చూసినప్పుడు సర్పంలకు సంబంధించిన ఈ విషయాలన్నీ సర్పముల గుణగణాలు సర్పములు ఏం పనులు చేయబోతున్నారో అవన్నీ చాలా క్లియర్గా చెప్పబడినాయి మనకి ఇప్పుడు అర్థం అవుతున్నాయి సిక్స్ ఒక టెన్ ఇయర్స్ క్రితం నాకు సరిగ్గా అర్థం కాలేదు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచే నాకు ఇది ఉంది వెంట వాక్యం కానీ నాకు సరిగా అర్థం కాలేదు కానీ అది పరిపక్వం కావాలంటే మనకు టైం పడుతుంది అది దేవుని విధానం అది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 వాటిలో నుంచి అగ్ని ధూమ గంధకంలా గంధకం అంటే సల్ఫర్ అగ్ని ధూమ గంధకం అంటే పొగ సల్ఫర్ పొగ అగ్ని సల్ఫర్ పొగ బయలుదేరుతుంది వాళ్ళ నుంచి తర్వాత ఏ మూడు బ్రెస్ ప్లేట్ ఆఫ్ ఫైర్ బ్రెస్ ప్లేట్ ఆఫ్ జాసిన్ బ్రెస్ ఆఫ్ బ్రిమ్స్టోన్ అవి మూడు వాళ్ళు వాళ్ళకున్న మూడు ఛాతి భాగంన మూడు మైమరువులు ఒక్కొక్క మైమరువు నుంచి అగ్ని తర్వాత ధూమ గంధకాలు బయలుదేరుతున్నాయి అవి ఏం చేసినాయి చూడండి వాటి నోట్ల నుంచి వెళ్తున్న వంటి చూడండి మనుషుల నుంచి మూడవ భాగం అంటే మూడవ గుంపు అది గొప్ప గుంపు ఏమవుతున్నారు చంపు పడుతున్నారు ఆరవ బూర అంతా చావుకి సంబంధించింది ఐదవ బూర శ్రమకు సంబంధించింది కష్టాలకు సంబంధించింది కష్టాలు ముగింపులో మేము సస్తే బాగుంటుంది అంటారు చాలా మంది కష్టాలు వస్తే ఎందుకు బ్రతకడం అంటారు అదే నెరవేరుతుంది అన్నట్టు చవాలనుకున్నాడు సస్తాడు బ్రతకాలనుకున్నాడు బ్రతుకుతాడు బ్రతకాలనుకున్నాడు ఆయన వాక్యాన్ని స్వీకరిస్తాడు చవాలనుకున్నాడు ఏం చేస్తాడు కాంప్రమైజ్ అయిపోతాడు ఒక్కసారి నువ్వు చిక్కబడ్డాక నేను అదే గమనిస్తా ఉంటాను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 మనలాంటి వాళ్ళకి ఇవన్నీ చూపించడం కొరకు ఈయన జాగ్రత్తగా దేవుడివన్నీ మనకి జాగ్రత్తగా భద్రపరచండి వీటిని అర్థం తీసుకోవడం కొరకు కాబట్టి దేర్ దేర్ టెయిల్స్ వర్ లైక్ అన్ టు సర్పెంట్స్ ఎందుకనగా వాటి తోకలు పాముల వల్ల ఉండి తలలు తలలు కలిగినాయి తల తల ఉన్న పాములు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 లాస్ట్ వచ్చిన అదే ఇరవై ఒకటో వచ్చినం అంటే వాళ్ళు కనికరం బస్సాత పడతలేరన్న విషయాన్ని అక్కడ మనం చూస్తున్నాం ట్వంటీ వన్ కంప్లీట్ చూడండి శ్రమల టైంలో పశ్చాత్తాప కూడా పడతలేరు వీళ్ళు అన్న విషయం చనిపోతున్నారు కానీ చాలామంది కళ్ళ ముందు చనిపోతున్నారు కానీ వాళ్ళు పశ్చాత్తపడతలేరు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి ఎందుకు పశ్చాత్తాపడరు చెప్పండి ఎందుకు పశ్చాత్తపడరు నువ్వు ఎవరైతే నమ్ముకున్నావో వాడని దంతుంటే నీకు ఇంకా దేవుని మీద కోపం ఉంటుంది ప్రేమ ఉంటుందా కాదు నువ్వు దేవునికి ప్రతినిధిగా ఉన్నావు ఈ చర్చిలో నువ్వే హింసిస్తుంటే దేవుని మీద ఎట్లొస్తుంది ఆశ ఏ స్ప్రో పేరు చెప్పుకొని వీడేటా చేస్తుండే ఏ స్ప్రోని ఇంక నమ్ముకొని ఏ లాభం ఆ స్థితికి వస్తారు వీళ్ళందరూ అది ఈ ఇరవై ఒకటో వచనంలో మనం అది చూస్తున్నాం కానీ వాళ్ళు పశ్చాత్తాపడతారు ఎందుకంటే చూడండి మెడల మీద కథలు ఉన్నప్పుడు పశ్చాత్తాపడతారు మనుషులు ఎందుకంటే అప్పుడు జ్ఞాపకానికి వస్తాయి నువ్వు చెప్పిన వాక్యాలు ఎప్పుడు జ్ఞాపకానికి వస్తాయి ఆ లాస్ట్ మినిట్లో దేవుడు జ్ఞాపనికొస్తారు ఎందుకంటే ఆయన ఎంత జాలీగా లేదు దేవుడు అనేది నాకు ఎప్పుడు ఈ విషయం జ్ఞాపనికొస్తుంటే చాలామంది మరించే టైంలో పశ్చాత్త పడి పాపాలు ఒప్పుకొని ప్రభు నన్ను క్షమించిందైనా నీ సన్నిధిలో నన్ను చేర్చుకో ప్రభు అన్న ప్రార్థన ఆ దశలు ఇస్తాడు చాలా విషయాలు మన బైబిల్ ఎన్నో కేసి చూస్తాం మనం నేను మీకు వచ్చేవరకు చూపిస్తాం అన్ని కొన్ని కానీ ఆ రీతిగా ఈ యొక్క వాక్యం ముగిస్తుంది అంటే ఇక్కడ ఏంటంటే మూడవ భాగం వాళ్ళని చంపడానికి వీటి మీద అధికారం అనుగ్రహించబడింది అది నేను చూపిస్తూ మీకు ఆరు ఐదవ బూర టైంలో తేళ్లకి అధికారం అనుగ్రించబడింది ఐదు ఐదు నెలలు వారిని బాధించుటకు అధికారము అనుగ్రహించబడింది ఇక్కడ వీరిని చంపడానికి అధికారం అనుగ్రహించబడింది ఇప్పుడు టైం ఉంది ఎంతకాలం చనిపోతారు ఎంత ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులలో వీళ్ళందరూ చనిపోతారు అనే అక్కడ ఉన్నాయి మనం వీటికి మనం చాలా ధీర్ఘంగా తెలియాల్సి వస్తుంది ఎంతకాలం పోతాం మనకు తెలియదు బట్ మనం సాధ్యమైన కాడికి లేకుండా ట్రై చేస్తాం కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి ఇటువంటి విషయాలు మనం ధనించాల్సినవి ఆయన విధానం ఒకసారి ఆరవపూర ముగించిందంటే ఆల్మోస్ట్ మనకి ఇంకా అంతా అర్థమైపోయినట్లే ప్రవచనాలు ఎట్లా నెరవేరుతున్నాయి అనేది మనకు అర్థమైపోయినట్లే ఈ లోకంలో కాబట్టి ఒక దశలో నీ సేవ జీవితం మనుషులకి ఆదరణకరంగా ఉండచ్చు ఎందుకంటే మీరు అనేక గ్రామాలల పోతప్పుడు వారి కష్టాలకు తగినట్లు ప్రార్థనలు చేస్తారు వారి కష్టాలకి ఉపశమనం దాని నుంచి విడుదల పొందులాగా వాక్యాలు చెప్తూ ఉంటారు దేవుడు ఎంతో దయగలవాడు ప్రేమ గలవాడు నీ బాధను తీరుస్తాడు ఇట్లా ఆదరణకరంగానే నువ్వు చెప్తూ ఉంటావు వాడు పొందుతాడు విడుదల పొందుతాడు కష్టాల నుంచి కానీ నువ్వు తరబీదు చేస్తలే ప్రిపేర్ చేస్తలేము అది మన సేవ జీవితం మనము సేవలో మనుషులని ప్రిపేర్ చేస్తలేం యాజకులు ఈరోజు పాస్టర్స్ ఏ చర్చ్లో కూడా ప్రిపేర్ చెయ్యరు శ్రమకి వాళ్ళు ఏం చెప్తారు తెలుసా నీకేం కాదు నువ్వు అమాంతంగా ఎత్తబడతావు ఇవి ఏమీ చూడవు ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయంలో సంఘం ఎత్తబడతా అని ఒక వాక్యం చూపిస్తారు వాళ్ళు ప్రపంచంలో పాస్టర్స్ ఇప్పుడు ప్రతి చర్చ్ ఇప్పుడు ఒకప్పుడు ఆంగ్లికన్ చర్చెస్ క్యాథలిక్ చర్చెస్ నమ్మకపోయాయి వాటి గురించి బోధించకపోయాడు ఇప్పుడు అవి కూడా నమ్ముతున్నాయి ఆ చర్చెస్లో ఇదే బోధ ఉంది యాప్చర్ కల్ట్ బోధ కాబట్టి రెండవ అధ్యాయంలో దూత మాట్లాడుతుంటాడు బా యోహాను భక్తుంత నువ్వు ఈ పైకి రా ఇక్కడికి రా అని చెప్తాడు ముందా చదివిన పైకి వచ్చి ఇక్కడ ఇక్కడ పైకి రా నీకు చూపిస్తా ఏం జరగబోతుంది లోకంలో అంటే చూడు ఇక్కడ ఎతబడుతుంది సంగం అని ఇక్కడ సంఘం ఎతబడుతుంది కాబట్టి ఒక్కసారి ఎతబడినాక కింద ఏం శ్రమలు ఉంటాయి చూడు అని చెప్తారు కాబట్టి అటువంటి వాక్యం చెప్పి రెండవ అధ్యాయం తర్వాత ఏమున్నాయో ఒక్కటి కూడా ధ్యానించనీయకుండా వాళ్ళు అడగిస్తారు అర్థమవుతుందా మీకు నీకు అవసరం లేదు అంటున్నారు ఎందుకు అవసరం లేదు నీకంటే నువ్వు అవి చూడవు కదా నువ్వు ఎత్తపడినాక నువ్వు అవన్నీ చూడవు కదా అందులో అనుభవించవు కదా నీకెందుకు వేస్ట్ అందుకని క్రైస్తవులు ఇవి ధ్యానించరు నేను ఎట్లా శ్రమలు చూడను కదా నేను శ్రమలు చూడకుండా ఎత్తపడతాను కాబట్టి నాకు అవసరం లేదని ధ్యానించరు అవి ధ్యానించకపోవడం వలన వాడు సత్యంలో ఉన్నాడా అబద్ధంలో ఉన్నాడా వాడిని తెలియదు కదా అవి అవి నెరవేరినప్పుడు వానికి ఏం తెలియదు కాబట్టి చనిపోవాలనుకుంటాడు వాడు అప్పుడు తెలిస్థితి నేను మోసపోయాను అనిస్ అది టూ లేట్ అన్నట్టు మోసపోవడం కాబట్టి అటువంటి స్థితికి వాళ్ళు తయారు కనీసము కొంతమంది ఇటువంటి పని కొరకు నెరవేర్చుకోలేదు ఏర్పరచుకోలేదు దేవుడు అదే నేను మీకు వచ్చానని చూపిస్తాను ప్రతి ప్రవక్త జీవితంలో నెరవేరుతుంటుంది ఒక ప్రవక్త సత్యాన్ని ప్రకటించినప్పుడు మరి ఒక్కడు ఆయనకి వ్యతిరేకంగా రాజుకి ప్రకటిస్తూ ఉంటాడు అంత మిక్కయ్య గురించి చూసినావు నువ్వు గురించి చూసినావు ఆమోసు విషయాలు కూడా చూసినా మనం ఆమోసు గ్రంథం ధ్యానించినప్పుడు అమధ్య అనుకుంటా అమధ్య రాజుకి ఉత్తరం రాస్తాడు ఈ ఆమోసు నీకు వ్యతిరేకంగా రాస్తుండే ఎందుకంటే నాకు నేను చాలా సంవత్సరాల తర్వాత విన్నా ఆ వాక్యం నిన్న మొన్న విన్నాను నిన్న టూ థౌజండ్ థర్టీన్లో రికార్డింగ్ ఉంది అది చిన్న ప్రవక్తకు సంబంధించిన వాక్యం అందులో ఉంది ఇది ఆ లాస్ట్ థర్టీన్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్ ఏదో దాంట్లో ఉంది సిక్స్టీన్ సెవెంటీన్లో ఉంది అనుకుంటే పాటలో అమర్ధ ఒక ఉత్తరం రాస్తాడు ఆ రాజుకి ఏమని రాస్తాడంటే అమర్ధ్య అనేమో ఉత్తర దిక్కున ప్రవక్త ఆమోసేమో దక్షిణ దిక్కున ప్రవక్త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 రొచ్చగొడుతుడు ప్రవచిస్తుండని చెప్తాడు అహాబ్ ఉంటాడా అహాబేనా కాదు యరోబామ్ ఎరోబామ్ ఎరోబాము అహాబు మాట వినక అమధ్య మాట వింటాడు అప్పుడు రాజకీయ ఏమో లెటర్ ఏమో రాస్తాడు వీడు నీకు ఉన్నాడు నీ ప్రజలకు వ్యతిరేకంగా రాస్తాడు అట్లా రాసి ఆముష దగ్గరకు వచ్చి మంచి మాట్లాడతాడు దీర్ఘదర్శి అంత కుశలమేనా త్వరగా తప్పించుకోని రెచ్చగొడతాడు అంటే వేషధార కూడా ఉన్నట్టు ఒక ఒక ఒక యాజకుడు అయ్యింది ఒక పాస్టర్ అయ్యింది ఒక ప్రవక్త అయ్యింది రాజకీయమా రెచ్చగొడతాడు నీకు వ్యతిరేకంగా నీ దగ్గరకు వచ్చి ఏం బ్రదర్ బాగున్నావా అంటే ఎట్లుట ఆ మధ్య చేసిన పని అది అప్పుడు ఆ మోసగి దేవుడు నేను ప్రవక్తనే కాదు ప్రవక్త శిష్యులు ఒక్కనిగానే కాదు నేను ఏ బైబుల్ కాలేజీ పోలేదని విధాక వాక్యం నేను నిన్న నేను పశులు కాచుకుంటా పాటలు పాడుకుంటా ఉంటే దేవుడు నన్ను పిలిచి ప్రవచించమంటే నేను వచ్చిన గొర్రెల కాపరి అని చెప్పి అప్పుడు ప్రవచిస్తాడు నీ పరిస్థితి ఏమవుతుంది నీ పిల్లల పరిస్థితి ఏమవుతుందని చెప్తాడు చాలా భయంకరమైన శిక్ష ఆ అది కూడా మనం మనకి ఎదుగు చూపిస్తున్న దేవుడు చూడండి ఒక్క బిషంగా నీ నీ స్నేహితులు ఉండొచ్చు ఆ నీ బంధువులు ఉండొచ్చు ఆ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 అంటే ఆయన ఆత మాటలు కొట్టిపడేస్తుంది ఇవి మనం చెప్పాం పబ్లిక్లో ఏంటంటే ఈదో వింతగా చెప్తుంది ఇవన్నీ ఈయన ఏదో స్పెషల్ అన్నట్టు చూపించుకుంటాడు ఆయన ఆత్మ బలం ఇట్లా పడేసింది ఆయన వెనకలకి రాత్రి ప్రార్థన చేస్తుంటే ఒక రోజు నాకు గుర్తుంది అవి నెరవేరుతూ ఉంటాయి ఎందుకంటే నువ్వు నీకు ఇన్నికన్ని విషయాలు బయలుపరిచినాక కూడా నువ్వు సరిగా అర్థం చేసుకుంటులేవే నన్ను అని సరిజైన కొరకు అప్పుడు అవును ప్రభా నన్ను క్షమించిన నీ చిత్తా నీ ప్రభా నువ్వే ఇచ్చినావు నువ్వే ఈ సమాజం నేను అనేకలని తీసేస్తున్నా అని చెప్పి ఆ రోజు దాని తర్వాత ఎంతమంది పాస్ అవుతున్నారు ఆయన చెప్పి తీస్తాడు మనకు చెప్పాలా మనమేదో గ్రేట్ కాదు మనమేదో ఇంటలెక్చువలీ గొప్ప వ్యక్తులం అని కాదు కానీ ఏదో ఒక గుంపుగానే బయలుపరచాలా అందులో నువ్వు ఉన్నావు కృతజ్ఞత చెప్పుకొని ప్రవర్ణీకు వదనాలను అయినా అనేసి విరవీగాకుండా మనం మనుషులకి ప్రేమితో చెప్పాలి మ్యాజిక్ ఏదో మహిమతో అని చెప్పినట్టు కాదు నాకేదో స్పెషల్గా బయలుపరిచి నాకేదో చూపించి చెప్పినా కానీ కేర్ఫుల్గా వీటిని సార కలిగిన జీవితం సామాన్య జీవితంలో నుంచి మనం వీటిని మనకు మనసులో చూ చూపించుకోవాలి వాళ్ళని కన్విన్స్ చేయడానికే మనం ప్రయాసపడుతుండాలా వాళ్ళ పట్ల మనకు ఆ ప్రేమ ఉంది కాబట్టి ఎంత దీర్ఘనైనా వాటిని సహించుకుంటా వీటన్నిటి వాళ్ళకి మనం ప్రకటించాలి అందులో కొందరినన్నా మనం మార్చుకోవాలి మనం చూసినాం పోయిన వారం వాడు విన్నను వినకపోయినాను నువ్వు మటుకు చెప్పమన్నాను ఉదమన్నాడు చెప్పమన్నాడు కానీ మనం అట్లా ఉండద్దు వాడు విన్నను వినకపోయినాను అంటే అది క్యాల్క్యులేషన్ ప్రభు చెప్తుండు ఆయన కోపంలో చెప్తుండూ కరెక్టే వాడు వినను వినకపోయినా అరకుతుర నువ్వు మటుకుపోయి ఊదాలా బూరా నువ్వు మట్టుకుపోయి చెప్పాలా వాళ్ళకి అన్నాడు కానీ మనం ఎట్లా అంటే ప్రభావ వీని క్షమించ ప్రవ్వాన్ని కనికరించు ప్రవ్వా వీడిని సన్నికొచ్చేలాగానే ఆకరించుకో ప్రవ్వా అని ప్రార్థిస్తూ ఉంటాం అది మన ప్రార్థన జీవితం ఎందుకంటే ఏసు ఏసు హృదయం అటువంటిది పాత నిబంధన కాలంలో చాలా కఠినంగా ప్రవర్తించినట్టు మనం చూస్తాం కానీ ఏసులాగా పుట్టినాక ఆయన హృదయం ఏ రీతిగా ఉంది ప్రేమ జాలితో ఉంది ఏసు చూసినప్పుడు ఏడ్చిండి ఆయన కాబట్టి మన ప్రేవా జీవితం కూడా అటువంటి జీవితంలోనే మనం ముందు కొనసాగాలని ప్రార్థిస్తాం వచ్చేవారము ఈ యొక్క వాక్యాన్ని దీర్ఘంగా మనం ధ్యానిస్తాం పరశుద్రవకు దేవా మీకు అందాలైనా రవ్వ ఆయుధవబూరా చాలా కాలం పట్టిందైనా ధ్యానించడం కొరకు కానీ మీరే మాకు సహాయకులుగా ఉండి అందులోని విషయాలు ప్రతిదీ జ్ఞాపకం చేస్తారు తేళ్ళు చివరికి ఏ రీతిగా సైతాను ఆజ్ఞ పొందుకొని గొప్ప జనంని ఏరీతిగా శ్రమల పాలు చేస్తుంది తర్వాత ఏ రీతిగా సభలకు ఈడ్చుకొని పోయి అప్పగిస్తుంది ఏ రీతిగా సమాజ మందిరంలో కొట్టిస్తుంది ఏ రీతిగా ఆ యొక్క అధిపతులకు అప్పగిస్తుంది రాజులకు అప్పగిస్తుందో అవి మీరు మాకు చూపించినారు నాయన చాలా బాధకరమైన విషయాలు ప్రవ్వ గొప్ప జనం అందరూ రక్తపాతం మరణకాండ రుచి చుడబోతున్నారు వాళ్ళ శ్రమలు మరీ ఆ విషయాన్ని మీరు చేస్తున్నారు అది కాంగనే ప్రభా ఒక దిక్కు అది మరణకాండ జరుగుతుండగా ఒక దిక్కు శ్రమలు పాలవుతుండగా మీరు ఆరోబూర ఆరంభంలో మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నారని ఇక మరణకాండ ఆరంభం కాబోతుందని అంత నిమ్మలంగా ఉంది లోకంలో అనుకుంటున్నారు అందరు ఎవడు గుర్తెరిగిన సమయంలో జలప్రలయం వచ్చింది ప్రభావ అందరినీ కొనిపోయాను అన్న విషయాన్ని మేము గమనిస్తున్నాం చాలా దుఃఖకరమైన విషయం కాని ప్రవ్వా గోపజనం పట్ల మీ యొక్క కనికరం మీరు మాకు చూపిస్తున్నారు దాన్ని మేము కూడా అదే రీతిగా కనికరం కలిగి అదే ప్రేమతో వారి కొరకు ప్రయాసపడలాగన వారిని మీ చట్ట నడిపించలాగిన ఓపికతో దీర్ఘశాంతం కలిగి వీటన్నింటినీ వాళ్ళకి చూపించాలి ప్రభు అటువంటి సేవలు మమ్మల్ని అనిపించి మిమ్మల్ని ఓ ప్రభు మీరే ఏర్పరచుకోమని ప్రార్థిస్తున్నాం దానికి తగిన నూతనమైన అభిషేకం మాకు వీటిని జాగ్రత్తగా పరిశీలించి అర్థం చేసుకునేలాగా సేపడండి వాటిని మా హృదయల మీద రాసుకోవాలా ప్రభు నెమరు వేసుకోవాలా ప్రభావ మరి విశేషంగా ధ్యానించాలా సామాన్య ప్రజలకి అర్థమవులాగా వీటిని మేము ప్రకటించాలా అటువంటి ఆత్మని మాలో పుట్టించమని ప్రార్థించినాం మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ దూతల కాపలా తెచ్చేసి సురక్షితంగా ఇంటికి చేర్చమని ఏసు క్రీస్తు పరిషత్ నామం తండ్రి ఆ